సహనావతు సహనోభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్ మావిషావహై ఓ శాంతి శాంతి శాంతి తపోభిక్షీణ పాపానా శాతరా ముముక్షూపేక్షయత్మో విధీయ తీర్ మోహార్నవం హ రాగద్వేషాది రాక్షసాన్ యోగి శాంతి సమాయుక్ ఆత్మా రామో విరాజతే బాహ్యాత్యుఖాశక్తి ిత్మసనివృత ఘటస్థ దీపవత్స్వస్థ స్వాంతర ప్రకాశతే ఉపాధిస్థిర్మై అలిప్తో వ్యోమ వన్ముని వాయు అసక్తో ఆత్మ సదా ఉంది నిత్యమై వెలసిల్లుతోంది జ్ఞాన రూపంగా భాషిస్తూ ఉంది అనంతంగా శోభిస్తూ ఉంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచిదానంద ఆత్మ ఈ విషయంలో తెలియడము తెలియకపోవడము అనే ప్రశ్న లేదు నీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మ అనంతంగానే ఉంది సత్యమై ఉంది లేకుండా పోయేది లేదు సతహ అభావత న విద్యతే ఏదైతే సత్గా ఉందో సత్యం ఉందో మూడు కాలాల్లో ఉండి కాలాతీతంగా ఉంటుందని మీకు తెలుసు కాబట్టి సతహ సత్ సతహ లేక సత్తు ఏదైతే ఉందో సత్యం అభావత న అది లేకుండా పోవడం అనేటువంటిది లేదు ఇలా సత్యంగా నిత్యంగా ఉంది అనంతమైనటువంటి ఆత్మ అనేటువంటిది నీకు అర్థం కాకపోతే నువ్వు జీవుడివి నాకు అర్థం కాకపోతే నేను జీవుడి ఈ సత్యం ఎవరికైతే అర్థం కాదో వాడు జీవుడు అర్థం అంటే బంధాల్లో చిక్కుకొని ఉన్నవాడు అని అర్థం ఈ ఉన్న సత్యం ఎవరికైతే అర్థమవుతుందో అతడు ముక్తుడు సదా ముక్త జీవన్ ముక్త సమస్తమైనటువంటి బంధాల నుండి విడిపోయినటువంటి వాడు జీవన్ ఏవ సదాముక్త కృతార్థ బ్రహ్మవిత్తమ అటువంటి వాడు జీవన్ముక్తుడు అన్ని బంధాల నుంచి విడిపోయినటువంటి వాడు పిండస్థ అీవన్ముక్త సర్వవ్యాపీ భావతి కాబట్టి ఈ దేహంలో ఉండి కూడాను అంతటా వ్యాపించున్నటువంటి వాడు దేహానికి పరిమితమైనటువంటి వాడు కాడు జీవుడుగా పరిచ్ఛున్నుడుగా ఇంతకుముందు దేహ దేహంలో తాను దేహిగా ఉన్నాడు కానీ ఇప్పుడు అలా కాదు ఆత్మ యొక్క అనంతత్వం అర్థమైపోయింది గనక దేహంలో ఉండినప్పటికి కూడాను కుండలో ఉండేటువంటి ఆకాశం అంతటా ఎట్లాగైతే ఉందో ఈ దేహంలో ఉండేటువంటి జీవన్ముక్తుడు కేవలం దేహానికి పరిమితం కాకుండా సమస్తం తాన్నే వ్యాపించి ఉండాడు అటువంటి వాడు జీవన్ముక్త నిన్న చూచాం జీవన్ముక్తుని గురించి నాలుగు శ్లోకాలు మరి ఈ జీవన్ముక్తి కలిగిన తరువాత ఏం జరిగింది ఏం పోయింది ఏం వచ్చింది ఏం తెలిసింది కాన్షియస్గానే వాడుతున్నా ఈ క్వశ్చన్స్ కాబట్టి జీవన్ముక్త స్థితి నిన్ను అర్థమయ్యేంత వరకు ఏం జరిగింది అని కనుక ఒకసారి చూసుకుంటే ఆత్మకు సంబంధించినటువంటి ఎరుక కలిగింది ఆత్మ ఏమిటో తెలిసింది ఏ జ్ఞానం వచ్చింది ఏ జ్ఞానం ఆత్మ జ్ఞానం ఏం పోయింది సంసారం పోయింది ఏం తెలిసింది అయం ఆత్మ బ్రహ్మ ఇది ఎప్పుడు అదే ప్రధానమైన విషయం బ్రహ్మాత్మ జ్ఞానం ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇదే బ్రహ్మము లేకపోతే ఎక్కడో చోట మళ్ళీ ద్వైతంలో చిక్కుకుపోతాడు కాబట్టి ఆత్మయే బ్రహ్మము అనేది సుస్పష్టంగా తెలిసింది నేను కర్తను చేసేటువంటి వాడిని నేను భోక్తను అనుభవించేటువంటి వాడిని నేను సుఖి నేను దుఃఖి ఇవన్నీ ఏవైతే ఉన్నావో నేను ద్రష్ట అన్నీ అంతరించిపోయినాయి జీవన్ముక్త స్థితిలో ఇవన్నీ కూడాను అంతరించిపోయినాయి ఈ విధంగా జీవన్ముక్తుడు కృతకృత్యుడయ్యాడు ధన్యాత్ముడు కృతార్థుడైపోయాడు సహా జీవన్ముక్త వచ్చేదే స్వామీజీ మరి ఇక్కడ ఉండి కూడాను తాను ధరించిపోయాడు అతడు జీవన్ముక్తుడు జీవన్ ఏవో ముక్త జీవన్ముక్త క్లియర్ బాగుంది మరి దేహం ఉంది కదా ఉంది జీవన్ముక్తుడు తరించిపోయిన తర్వాత తానే సర్వవ్యాపం వ్యాపకమైనటువంటి పరమాత్మ చైతన్యమైనటువంటి జ్ఞానం కలిగిపోయింది కాదు అతనే జీవన్ముక్తుడట్టే బ్రహ్మకు అతనికి డిఫరెన్స్ లేదు హీస్ ద బ్రహ్మను అలాంటప్పుడు ఈ దేహం ఉంది కదా ఉంది అదే అదే జీవన్ముక్తుడు దేహికాడు జీవన్ముక్తుడికి దేహం లేదు జీవన్ముక్తుడికి దేహం లేదు మరి లేనప్పుడు ఆ దేహం ఎవరిది ఇప్పుడు క్లెయిమ్ చేయడు ఇంతకు ముందైతే మనం చేస్తాం ఇదే జీవన్ముక్తుడు జ్ఞానం కలగక ముందు అయం దేహ అంటూ ఉన్నాడు దేహోహం అంటున్నాడు అహం శరీర అంటున్నాడు గౌరవహం స్థూలోహం కృషోహం ఈ మాటలన్నీ మాట్లాడింది తానే ఇప్పుడు సర్వవ్యాపి అయిపోయాడు ఈ ఒక్క దేహాన్ని పరిమితంగా లేడు అటువంటి వాడు సర్వవ్యాపీ భవతి జీవన్ముక్త అటువంటి వాడికి ఈ దేహం ఎవరిది సలు దేహం అతనిది దేహం కాదన్నా మరి ఎవరిది దేహం ప్రారంధానిది దేహం ప్రారంధానిది జీవన్ముక్తుడిది కాదు దేహం తాను ధరించిపోయాడు గనక కృతార్థుడయ్యాడు గనక ఈ దేహం ప్రారంధానిది ప్రారంధం ఉన్నంత వరకు ఈ దేహం కదులుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది ప్రారంధం పూర్తి అయిపోయిన తర్వాత అది నశించిపోద్ది అది మరణం జీవన్ముక్తిని యొక్క దేహం జీవన్ముక్తులకు కాదు మరణం జీవన్ముక్తుని దేహానికి దేహం ఉన్నప్పుడు ఇది ఉందనేటువంటి స్పృహ లేనివాడు దేహం పోతే ఇది పోయిందనేటువంటి బాధ తెలియనటువంటి వాడు దేహంలో ఉండి దేహం తాను కాకుండా ఉన్నటువంటి వాడు ఎందుకంటే అంతటా వ్యాపించి ఉన్నాడు గనక అటువంటి వాడు సర్వవిత్ చూచారా అక్కడ ఆగుణాం సర్వవిత్ అంతటా కూడాను తెలిసినటువంటి వాడు సర్వం వేత్తి ఆత్మానం ఈక్షతే అంత ఆత్మస్వరూపంగా దర్శించేటువంటి వాడు సర్వం వేత్తి సర్వవిత్ మూడవత్ తిష్ఠేత్ మూడవత్ కాబట్టి ఏ జ్ఞానం లేని వాడిలాగా కనపడతా ఉన్నాడు జనానికి అంత సామాన్యంగా కనిపిస్తూ ఉన్నాడు కానీ అతను తిరుగుతూ ఉన్నాడు వాయువత్ అసక్త చరేత్ అసక్తహా ఏ ఆసక్తి లేనిటువంటి వాడు ఏ ప్రియత్వం లేనటువంటి వాడు చరేత్ చరిస్తూ ఉన్నాడు ఇది చాలా అందమైనటువంటి పదం చరేత్ చరతి అంటే సామాన్యంగా చెల్లించడము చెరించడము ఈ పదాలు వాడచ్చు కానీ జ్ఞాని విషయం వచ్చినప్పుడు జీవన్ముక్తుని గురించి చెప్పేటప్పుడు ఈ పదం వాడి తీరతారు శాస్త్రంలో ఉపనిషత్తుల్లో కానీ గీతలో కాని ఎక్కడ దూచినా కనపడుతుంది ఎందుకంటే దానికి చాలా అంతరార్థం ఉంది ఎందుకంటే చరతి అంటే చరించడం కదలడం అదే మనం ఎక్కడికన్నా కదిలామనుకోండి దాని వెనుక ఒక మోటి ఉంటుంది ఏమంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతాం మనిషి పోతుండినా ఏదో పని ఉంటే గానీ పోడనేటువంటి భావన మనకు ఉంటుంది కాబట్టి ఏదో చేయాలని వెళుతున్నాడు కర్మ కామాయ మనశ్చకర్వతి కర్మాణి కాబట్టి దాని వెనుక ఒక భావం ఉంది ఏదో పొందాలనేటువంటిది ఉంది అసక్త <laughs> కానీ ఏదో పొందాలని ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఈ ప్రపంచంలో మనిషి కానీ జీవన్ముక్తుడు ఎక్కడైనా తిరగచ్చేమో కానీ అతని దేహం ఎక్కడో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉండినా ఏ విధంగా తిరుగుతూ ఉండినా అలా తిరగడం వెనుక మోటివ్ లేదు భావన లేదు అర్థం చేసుకోండి ఆకాశం తిరిగిపోయినట్టే ఉంది కదిలి ఒక కారణం లేదు దీనిని నేను పొందాలని లేదు ఎందుకని కృతకృత్యుడు ఆప్తకాడు అన్ని కోరికలు తీరిపోయి ఉన్నాయి జ్ఞానంలో ఆప్తకామశా స్పృహ అటువంటి వాడికి ఇక్కడ స్పృహ ఉంది నిస్పృహ చరతి ఇంపార్టెంట్ నిస్పృహ చరతి ఎట్లాగూ వాయువత్ చర్యత్ మనిషి తిరుగుతూ ఉంటే ఆ మనిషి అలా తిరగడానికి కారణాలు ఉన్నాయి కానీ గాలి సంచరిస్తూ ఉంటే కారణం ఏమి లేదు స్వభావం సహజంగా చరిస్తూ ఉందే గాని గాలి ఈ వైపు నుంచి ఆ వైపు పోయి పడమటి గాలి వీచినప్పుడు తూర్పుకొచ్చి ఆ గాలి తూర్పులో ఏదో పొందాలి అనేటువంటిది మాత్రం గాలికి లేదు ఆ సక్తహ వాయువత్ అది ఇంపార్టెంట్ ఆసక్తి లేనే లేదు తిరగడం వెనుక వాయువత్ చర్య వాయువు గాలి ఎట్లాగైతే చరిస్తూ ఉందో అంత పవిత్రంగా పవిత్రమైనటువంటి గాలి ఎట్లా చెరిస్తూ ఉందో ఆ విధంగా చెరిస్తూ ఉన్నాడు జీవన్ముక్త ఎందుకని కోరికలు లేవు విహాయమాన్ ఎస్ సర్వాన్ చరతి నిస్పృహిస్పృహ బ్యూటిఫుల్ విహాయ కమాన్ ఎస్ సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహ నిర్మమో నిరహంకర స శాంతి అధిగతి అర్జున ఎవరి జ్ఞానమైతే స్థిరంగా ఉందో నిన్న చూచాం స్థిత ప్రజ్ఞ మన జీవన్ముక్తుణ్ణి చెబుతూ ఒక మాట ఉన్నాను ఎస్ ప్రజ్ఞా స్థిత భవే ఆనంద నిరంతర భవత్ ఎస్ ప్రపంచ విస్మృత ప్రాయ స జీవన్ముక్త ఇష్యతే ఇది బుధై కనుక పుమాన్ చరతి ఈ స్థిత ప్రజ్ఞుడు ముక్తుడు చరతి చరిస్తూ ఉన్నాడు నిస్పృహ వెరీ ఇంపార్టెంట్ స్పృహ లేదు అదే అసక్త వాయువతి చరేత్ నిస్పృహ అంటే స్పృహ లేదు దేని మీద స్పృహ లేదు శరీర జీవన మాత్రేపీ నిర్గత స్పృహ సహ నిస్పృహ శరీర జీవనమాత్రేపి కనీసం ఈ దేహానికి ఈ జీవనయాత్ర కొనసాగడానికి దేహయాత్రకి కొన్ని అవసరాలున్నాయి సరేనా పెద్దగా కోరికలు లేకపోయిన అవసరాలున్నాయి ఉదయం లేస్తే బ్రష్ కావాలి తినడానికి ఆహారం కావాలి స్నానం చేయడానికి నీళ్లు కావాలి यात्त्रेपी, यात्त्रेपी, श्पुरहा, श्पुरहा, ये अवसरा जीवन यात्रे शरीर यात्रे शरीर नड़वान इवि कावाली अनेृह लेने निर्गत स्पृह निस्पृह निर्गतास्पृह स्पृह लेनेपृह अदी निस्पृह अं क ఏదో అవసరమైనటువంటిది కూడా లేకుండా చరిస్తూ ఉన్నాడు అటువంటి వాడు ఈ కారణం ఏంటో తెలుసా నిర్మమ నిరహంకారహ ఈ దేహం నేను అనేది లేదు కనుక ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు కూడా తన వాళ్ళు కారు అహం ఎక్కడుంది దేహం ఉంటే మమ ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలతో వ్యక్తులతో ఈ రెండు ఎగిరిపోయినాయి నిర్మమహ నిరహంకార సహా శాంతి అధిగచ్చది వాడు శాంతిని పొందుతూ ఉన్నాడు దివ్యంగా దివ్యమైనటువంటి శాంతిని పొందుతూ ఉన్నాడు కాబట్టి తన దేహం అయ్యేందుకు అవకాశం లేనే లేదు మరి దేహం లేదు స్వామీజీ కదా అవును మరి ఇది నడుస్తుంది కదా నడుస్తుంది నడవని ఎన్నో నడుస్తున్నాయి దాంట్లో ఈ పాటు ఈ దేహం కూడా నడుస్తుంది అది కాకి ఎగిరిపోతాం అది ఒక జంతువు తిరుగుతుంది అవి ఒక చెట్లు కదులుతున్నాయి అదిగో నది ప్రవహిస్తూ ఉంది ఎవరు నడుగుతావు ఇవన్నీ జరుగుతున్నాయి అవి సహజంగా ఈ దేహం కూడా నడిచిపోతాం అదిగో ఒక్కొక్క దేహం పోతాం ఇదిగో ఈ తూనిగా ఎగురుతూ ఉంది ఈ దేహం కూడా పోతా ఉంది ఈ జ్ఞానం పూర్ణంగా కలిగినటువంటి వాడు జీవన్ముక్త తను తరించిపోయే ఉన్నాడు ఇక తరించే ప్రశ్నలే తరించిపోయి ఉన్నాడు తాను ఇప్పుడు కావాల్సింది ఏమిటో తెలుసా ఏం అవసరం లేదు తనకి దేహం ఉండినప్పటికి కూడా దేహంలో తానున్నానేటువంటి భావన లేదు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే ఇది మన అనుభూతికి సంబంధించింది కాదు కష్టపడి అర్థం చేసుకోవాల్సిన విషయం జీవన్ముక్త యొక్క స్థితి అండర్స్టాండ్ కనుక దేహంలో ఉన్నప్పటికీ కూడా తాను దేహం అయ్యేందుకు అవకాశం లేదు ఈ దేహం ఎంతవరకు ఉంటుంది స్వామీజీ ఎంతవరకు ఉంటుంది అంతే దేహం ప్రారంధానికి సంబంధించింది కనుక ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది అసలు ఉండాల్సిన అవసరం లేదు ఇప్పుడు దానికి ప్రారంభం అంది కనుక అది ఉంది అర్థం చేసుకోండి కొమ్మరి కొండలు చేస్తుంటాడు మీరు చూశారు కదా వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కుమ్మరి కొండలు చేస్తుంటాడు ఎట్లా చేస్తాడు ఒక చక్రం ఉంటుంది అది కుమ్మరి సారే అంట కాదు దాని దానిమీద మట్టి ముద్ద పెట్టి వాడికి ఏ కుండ ఎట్లా షేప్ కావాలో ఆ షేప్ తీసుకొస్తూ ఉంటాడు కానీ ఇలా షేప్ తీసుకొని రావాలి అనుకున్నప్పుడు ఆ చక్రం తిరుగుతూ ఉండాలి కుమ్మరి సారే తిరుగుతూ ఉండాలి అలా తిరగడానికి ఏం చేస్తాడు ఒక కర్ర ఒకటి ఉంటుంది ఆ కర్ర పెట్టి వాడు ఇలా తిప్పుతూ ఉంటాడు సరేనా కర్ర తిప్పుతూ ఉంటాడా తిరుగుతూ ఉంటుంది మధ్యలో కొండ చేసుకుంటూ వస్తుంటాడు ఇట్లా కుండ కుండ అయిపోయింది అనుకోండి తిప్పాల్సిన అవసరం లేదు ఇక ఇంతవరకు తిరిగింది కుండ తయారు చేయడం కోసమే కుండ తయారైపోయింది ఇంక ఇప్పుడు కర్ర తిప్పాల్సినటువంటి అవసరం లేదు కర్ర పారేసాడు ఇంతవరకు సారే కుమ్మరి సారే తిరగడానికి ఏ కర్ర అయితే ఆధారం ఉన్నిదో ఏ కర్ర వల్ల అయితే అది ఆ కర్ర లేదు ఇప్పుడు కానీ అది వెంటనే ఆగలే తిరగతా ఉంది సారే తిరుగుతూ ఉంది దాని అవసరం కూడా విడికి లేదు ఇంకో మరికి అయిపోయింది కొండ అయిపోయింది ఇంకా తీసేస్తాడు దాన్ని తీసి పక్కన పెట్టేస్తాడు ఇంకో కొండ తయారు చేయాలనుకుంటే ఎత్తుకుంటాడు కనుక ఈ సారే తిరగడానికి ఏ కర్ర ఉపయోగపడిందో తిప్పుతూ ఉన్నాడో పని అయిపోయిన తర్వాత కర్ర తీసి దూరంగా పడేసిన వెంటనే ఆగిపోలేదు అది వెంటనే ఆగిపోలేదు ఆ తిరుగుతూ ఉండింది చూచారా ఆ దాని యొక్క స్వభావాన్ని బట్టి కొంతసేపు తిరిగి ఆగిపోదు కొంతసేపు తిరిగి ఆగిపోద్ది కాబట్టి ఈ దేహం ఎవడి ఏ జీవుడికి వస్తే ఈ దేహం వచ్చిందో అతను తరించడం కోసం వచ్చింది గనక ప్రారంధానుభవం కోసం వచ్చింది గనక తను తరించిపోయాడు గనక వచ్చిన పని అయిపోయింది గనక సరేనా తనకు అవసరం లేకపోయినా స్వాభావికంగా కుమ్మరి సారే ఆపిన తర్వాత కూడా ఎట్లాగైతే కొంతకాలం తిరుగుతూ ఉంటుందో కొంత సమయం తిరిగి ఆగిపోతుందో ఈ దేహానికి ప్రారంభం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక దశలో టప్ ఆగిపోద్ది అది చావు ఎవరికి దేహానికి జీవన్ముక్తుడికి మాత్రం కానీ కదా అండర్స్టాండ్ అట్లా కాబట్టి దేహానికి ప్రారంభం ఉన్నంత దేహం తిరుగుతుంది అందరి ప్రారంధాలతో అన్ని దేహాలు తిరుగుతున్నాయి అజ్ఞాని దేహం కూడా తిరుగుతుంది అట్లా తన దేహం కూడా తిరుగుతుంది అంతేగాని దీనికి పరిమితమైనటువంటి వాడు మాత్రం కానీ అతడు జీవన్ముక్తుడు సరేనా ఇప్పుడు స్వామీజీ దేహం పతనమైపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దేహం పోతుంది కాదు అప్పుడేమవుతాడు ఇతను విముక్తుడవుతాడు విముక్తుడవుతాడు అంటే ఇంతకుముందు కాడా విముక్త విముచ్యతే శాస్త్రం విముక్త విముచే విముక్త విముచే ఇంతకుముందే ఎవడైతే విడిపడిపోయి ఉన్నాడో వాడు ఈ దేహాన్ని కూడా విడిపడిపోయాడు అంతటా తానే దేహంలో ఉన్నప్పుడు కూడా తాను అంతటా ఉన్నాడు విముక్తశ్చ విముక్త సిద్ధస్ సిద్ధి అంతే ఆల్రెడీ సిద్ధి పొంది ఉన్నాడు ఇప్పుడు దేహం నుంచి విడిపడిపోయాడు అంత ఇంకేమీ లేదు ఇది నెక్స్ట్ శ్లోక ఇది చరేనా ఉపాధి విలయాద్ విష్ణు నిర్విశేషం విషేన్ముని జల జలం వియద్ తేజస్జ శివా ఉపాధి విలయాత్ అంటే ఇక్కడికి మనకు వస్తుంది స్వామీజీ నిజమే మరి జీవన్ముక్తుడు ముందే తరించిపోయి ఉన్నాడు ప్రారంభవశాత్తు దేహం ఉండింది దేహం కొనసాగుతుంది ప్రారంభం దేహం ప్రారంధం పడి తీరిపోయింది కనుక అది పడిపోతుంది ఇది చావు ఇది మరణ మరణం దేహానికి దేహానికి ఈ మరణం సంభవించే సమయంలో ఏమవుతుంది అందువల్ల ఎక్కడ చనిపోయాడు మీకు తత్వబోధలోనే చెప్పాను నేను చాలా క్లియర్గా చెప్పాను తత్వబోధ యథావా కాశ్యం స్వపచస్య గృహే కాబట్టి కాశ్యలో చచ్చిపోయినా లేదా ఒక చండాలిడి యొక్క గృహంలో చనిపోయిన నో డిఫరెన్స్ ఎందుకని అంతకుముందే ధరించిపోయినాడు గనక చనిపోయేవాడు కాడు గనుక మరణాన్ని బట్టి మహాసమాధి అనేది కాదు ఇది యోగం కాదు ఇది జ్ఞానం కాబట్టి పరమ పవిత్రమైనటువంటి గంగా తీరంలో వదిలేసిన దేహాన్ని ఒక ఆలయంలో పరమేశ్వరుని చూస్తూ వదిలేసిన లేక ఒక బాత్రూంలో పడిపోయిన నో డిఫరెన్స్ ఎందుకని మరణం దేహానికి కానీ తనకు కానీ కాదు అతడు పుట్టినవాడు కాదు చనిపోయేవాడు కాదు ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి వాడు కాబట్టి మరణ సంభవించే సమయంలో ఏమవుతుంది ఉపాధి విలయాత్ ఉపాధి విలయాత్ కాబట్టి ఈ ఉపాధి ఏది నిన్న ఉపాధి ద్వయ విలయాత్ కూడా చెప్పుకోవచ్చు నిన్నట్లాగా ఈ ఉపాధి లయించే సమయం ఉపాధి లయించే సమయం అంటే ఉపాధి పోయేటువంటి సమయం అర్థమవుతుంది స్థూల ఉపాధి సూక్ష్మ ఉపాధి రెండు పోతాయి స్థూల ఉపాధి లేనప్పుడు సూక్ష్మ ఉపాధి లేదు సూక్ష్మ ఉపాధి ఉంటేనే స్థూల ఉపాధి ఉంటుంది ఈ రెండు కట్టయిపోతూ ఉన్నాయి కాబట్టి స్థూల ఉపాధి వినాశకాలే నాశ సమయే స్థూల శరీర భంగకాలే ఉపాధి ద్వయభంగ కాలే మరణం ఇప్పుడైతే జరుగుతూ ఉందో ఈ ఉపాధి అనేటువంటిది దీనికి భంగం వచ్చేస్తుంది కనుక స్థూల శరీర పతనం ఎప్పుడైతే జరుగుతూ ఉందో భంగకాలే అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఉపాధి విలయాత్ ఆ ఉపాధికి భంగం కలిగేటప్పుడు సాగు సమయంలో మరణ సమయంలో విష్ణువు విష్ణవు నిర్విశేషం విషేత్ ముని మునిహి ఇక్కడ ముని అంటే మరణశీలహ కాదు జీవన్ముక్త సబ్జెక్ట్ అయిందే ఇప్పుడు కాబట్టి ముని ఆ జీవన్ముక్తుడు ఎవరైతే ఉండాడో అతడు విష్ణవు బ్రహ్మణి విష్ణు శబ్దం ఎందుకో తెలుసా వ్యాపనశీలం కనుక వీడు అంతకుముందే వ్యాపించి ఉండాడు గనక అతి తమస అందువల్ల విముక్తశ విముచ్చతే అనడం కారణం అది అంతకుముందే అయిపోయి ఉన్నాడు ఇప్పుడు ఆకాశం ఉంటే కొండకు పరిమితంగా ఉండి కొండ భగ్నమైన తర్వాత భంగమైన తర్వాత పగిలిన తర్వాత ఈ ఆకాశం పోయి ఆకాశంలో కలిసేది లేదు ఆకాశంలోనే కుండ తయారైంది కుండకు ఎక్కడ కూడాను విఘ్నము లేదు ఖండం కాలేదు అఖండంగానే ఉంది ఆకాశం కుండ ఉన్నప్పుడు ఆకాశం రెండు ముక్కలు కాలేదు బయట ఉండే ఆకాశం లోపల ఉండే ఆకాశం ఉన్నాయి కనుక అఖండంగానే ఉంది కాబట్టి దేహం ఉన్నప్పుడు కూడాను తాను సర్వవ్యాపీ భవతి అఖండ ఆత్మస్వరూపంగా అఖండాత్మస్వరూపంగా తానున్నాడు అనంతమైనటువంటి వాడుగా ఉన్నాడు కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది అది సర్వవ్యాపకత్వం కనుక విష్ణు శబ్దం వాడాడు బ్రహ్మణి అంటే సరిపోదు మనం సూచించడం కోసం ఆచారుల వారు కాబట్టి విష్ణవు అంటే బ్రహ్మణి ఆ బ్రహ్మమునందు మునిహి జీవన్ముక్త విషేత్ ఎంటర్ అయిపోతా ఉన్నాడు ఎక్కడ ఎంటర్ అయ్యేది ఉండాడు అది తమాష ప్రా చెప్పడం విషేత్ అంటే ప్రవేశించడం కాబట్టి తానే బ్రహ్మములో అయిపోయాడు అంటే అంతకుముందు అయ్యున్నాడు అయ్యున్నవాడే అవుతున్నాడు ఇందుకేం లేదు తెలిసితే తెలుస్తూ ఉంది ఎక్కడ నిర్విశేషం నిర్విశేషం విశేత్ నిర్విశేషత్మ విశేషం అంటే ఏంటి నామరూపాలు నిర్విశేషం అంటే అందుకని మీకు గోల్డ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను కాబట్టి ఇది నగ ఇది వచ్చేసి నెక్లెస్ ఇది వచ్చేసి ఒక రింగు అని అన్నప్పుడు ఈ ఆ వస్తువులు నామరూపాలతో ఉండయి ఇవి విశేషం ఇది విశేషం నిర్విశేషం ఏంటో తెలుసా బంగారు బంగారులో నామరూపాలు లేవు కనుక ఇరుములో రూములో నెక్లెస్ ఉంది ఆ రూమ్లో రింగ్ ఉంది రింగ్ తీసుకొని రా అన్నప్పుడు ఇటు పోవాలనే కానీ అటుపోవడానికి అవకాశం లేదు బంగారు తీసుకొని రాటుపోయినా పర్వాలేదు అది కాబట్టి విశేషం ఇట్లా ఉంటుంది ఎక్కడైతే బ్యాంగిల్ ఉందో అక్కడ నెక్లెస్ లేదు ఎక్కడ నెక్లెస్ ఉందో అక్కడ రింగ్ లేదు అండర్స్టాండ్ కానీ అన్ని చోట్ల బంగారు ఉంది నిర్విశేష వస్తువు అట్లా ఉంటుంది కాబట్టి విశేషం ఉండేటువంటివి ప్రత్యేకంగా ఉంటాయి నీ దేహం వేరు నా దేహం వేరు కానీ పంచభూతాల్లోకి వస్తే అన్నీ అది నిర్విశేషం కాబట్టి ఆత్మ నిర్విశేష ఆత్మ గనక ప్రత్యేకమైనటువంటి విశేషాలు నామరూపాలు లేకుండా విశేషంలో నామరూపాలు ఉన్నాయి ఇది రింగు అంటే నామ ఉంది రూపం ఉంది కానీ బంగారు కాదు అది బంగారు నిర్విశేషం కాబట్టి ఆయన వేరు ఈయన వేరు విశేషాలతో తెలుస్తున్నాం నామరూపాలతో ఉన్నాం గనక ఈ ప్రపంచం అంతా కూడా నామరూపాలతో తెలుస్తూ ఉంది బట్ వేరే ఆ నిర్విశేష ఆత్మ విశేషం లేనేటువంటిది సత్తా సద్రూపంలో ఏదైతే గోచరిస్తూ అది నిర్విశేష ఆత్మ ఆ నిర్విశేషంలో ముని జీవన్ముక్త విషేత్ మనకు అర్థం కావడం కోసం నాకు రెండో అర్థం ఎట్లా చెప్పానో నాకు తెలియదు ఐఎం కన్ఫ్యూస్డ్ ఎట్లంటే ఇప్పుడు దేహం ఆయనని మాట్లాడుతున్నాం ఎంతసేపటికి అందుకనే కదా ఇప్పుడు చనిపోయిన వాళ్ళకందరూ పాదాల మీద పోయి పడము అదే జీవన్ముక్తులు కనుక దేహం పడిపోతే దానికి ఎంతో చేస్తాం అది మన కోసమే కానీ ఆయనకోసంగా ఏ దేహం తనది కాదు ఇప్పుడు ఉన్న దేహాలు కూడా తనవే పోయిన దేహమే కాదు రేపు పోబోయే దేహాలు కూడా తనవే ఆహాహా ఎల్లుండి రాబోయే దేహాలు కూడా తనవే ఎందుకని ఏ దేహం తనది కాదు కనుక నిర్విశేష ఆత్మ అయినప్పటి కూడా మన స్థాయిలో నుంచి చూచినప్పుడు ఒక మహాత్ముడు ఓ జీవన్ముక్తుడు జ్ఞానం కలిగినటువంటి వాడిని మోసినటువంటి దేహం ఇది ఈ దేహం కూడా పవిత్రము దానికి నమస్కరిస్తాం అట్లా చూడాలి ఇప్పుడు ఆయన స్థాయిలో నుంచి అసలు దేహం లేదు మన స్థాయిలో నుంచి కనపడుతుంది ఆయన స్థాయిలో ప్రవేశించేది లేదు మన స్థాయిలో విషేత్ నిర్విశేషం విషేత్ ముని జీవన్ముక్త అర్థం అవుతుంది ఇది మరణం సంభవించేటప్పుడు జరిగేటువంటి విషయం స్వామిజీ కథం అన్నాం అనుకోండి ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు కానీ దీని కూడా యథం ఎట్లా ఎట్లా జలం జలే జలం జలం జలే విషేత్ వియద్వ్యో తేజ తేజసి వా కాబట్టి ఏ విధంగా అయితే నీళ్లు నీళ్లలో కలిసిపోతూ ఉన్నాయో ఆకాశం ఆకాశంలో కలిసిపోతా ఉందో అగ్ని అగ్నిలో కలిసిపోతుంది ప్రకాశం ప్రకాశంలో కలిసిపోతా ఉంది ప్రకాశం ప్రకాశమే కలిసిపోయేది లేదు జలం జలమే హెచ్ కలిసేది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు కానీ తమాష ఏంటంటే ఒక జీవనది పోతా ఉంది అనుకోండి చూడండి జలం జలే జీవనది ఉంది జీవనదిలో నీరు ప్రవహిస్తూ ఉంది ఇది జీవనది పోతా ఉంది అటు గంగా పోతా ఉంది గోదావరి పోతా ఉంది ఇది కృష్ణ పోతా ఉంది ఇవన్నీ జీవనదులు పోతా ఉన్నాయి జీవనదులు జీవించినటువంటి నదులు పోతా ఉన్నాయి ఇవి ఎంతవరకు పోతాయి సముద్రం వరకు కదా ఇప్పుడు పోయినంత వరకు అది గంగా ఇది గోదావరి అది ఇది అంటున్నాం మనం నామము రూపము కనపడతా ఉన్నాయి వస్తువుల భేదం లేదు దాంట్లో హెచ్చటివో దీంట్లో హెచ్చవో దాంట్లో హెచ్చు ఇవి వెళ్ళి కలిసిపోయినాయి అనుకోండి నామరూపాలు పోతాయి విశేషం పోతుంది నిర్విశేషం మీకు వెళ్తుంది ఇప్పుడంతా సముద్ర జలమే ఇప్పుడు సముద్రంలో కలిసిపోయిన తర్వాత అయ్యా కృష్ణా జలాన్ని తీసుకుని రా గోదావరి జలాన్ని తీసుకుని రా గంగా జలాన్ని తీసుకున్నట్టు ఎవరు తీసుకుని రా లేదు అది సాగర జలమై ఉంటుంది నామరూపాలు పోయినాయి నిర్విశేషం సరేనా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే జీవనది పోతుంది కదా వెళ్ళి కలిసిపోయిన తర్వాతే నిర్విశేషమైందే పోయేటప్పుడు ప్రవహిస్తూ ఉంది చూడు ఇప్పుడు కూడా అది ఇది రెండు ఒకటే హెచ్ఓ ఈ జ్ఞానం దానికి ఉంటే జీవనదికి నది ఎటు పోయినా ఎలా పోయినా ఏ దిక్కులో పోయినా ఎలా పోయినా సీది ఎలా పోయినా మీద పోవచ్చు రాళ్ల మీద పోవచ్చు ముళ్ళలో పోవచ్చు ఎట్లా దానికి ఏమి లేదు అసక్త సరే ఎందుకని దాంట్లో పోయి కలిస్తే నాకు పూర్ణత్వము అనేది కూడా లేదు ఎందుకో తెలుసా దాంట్లో కలిస్తే ఏదైతే ఉందో అదే ఉంది ఇక్కడ దేహభంగ కాలే ఈ దేహం పోయినప్పుడు సర్వవ్యాపి అవుతున్నాడు కదా జీవన్ముక్తుడు దేహం ఉన్నప్పుడు కూడా అయ్యే ఉన్నాడు కాబట్టి నది ప్రవహించేటప్పుడు కూడాను హెచ్ అర్థమవుతుందే ఇది తమాషం కాబట్టి జీవ తాను ప్రవహిస్తూ ఉన్నప్పుడు కూడాను నీరే అయ్యుండి వెళ్ళి కలిసిపోయినప్పుడు కూడాను అదే స్వరూపంగా ఎట్లా ఉందో జీవ నది ఎలా పోయినా ఎటు పోయినా జీవన్ ముక్తుడు యొక్క దేహం ఎలా ఉండినా ఎలా ఆ దేహంలో ఉన్నటువంటి తాను అక్కడ ఏదైతే రేపు దేహ భంగకాలే స్థూల శరీర భంగకాలే ఉపాధి ద్వయ భంగ సమయే ఏదైతే జరుగుతుందో దాంట్లో ముందే కలిసిపోయి ఉన్నాడు గనక ఎటు పోయినా కూడాను జీవనది సాగర రూపమే ఎటు ఉన్నా కూడాను జీవన్ముక్తుడు బ్రహ్మస్వరూపమే జీవన్ముక్త జీవన్ ఏవ ముక్త జీవన్ముక్త కాబట్టి జలే జలం వియద్వ్యోముని ఘటంలో ఉండేటువంటి ఆకాశం వియద్వ్యోమిని ఘటాకాశం వెళ్ళి మట విశాలకాశంలో గలిచిపోయినట్టుగా తేజస్ తేజస్సి ప్రకాశం ప్రకాశంలో గలిచిపోయినట్టుగా సరేనా అంటే ఘతంలో ఉండే ఆకాశం కలిసిపోయే ఉంది కానీ మనకు ఘటం భంగం కావడం వల్ల ఇది బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వియద్వ్యోమిని ఇప్పుడు ఈ ఘటాకాశంలో ఏదైతే ఘటాకాశం అని అంటున్నావో ఘతం భంగకాలే భంగమైనప్పుడు కొండ పగిలిపోయినప్పుడు ఈ కొండలో ఉండే ఆకాశము విశాల ఆకాశంలో కలిసిపోయింది అంటున్నావు నావు నాకు బాధ ఐ యాక్సెప్ట్ కానీ నేను చెప్తున్నది ఏంటంటే అది కలిసేది లేదయ్యా అంతకు ముందు కూడా అదేగా ఉన్నది బ్యూటీ లేదు స్వామీజీ ఇది పోయి కలిసిపోయింది ఆల్ రైట్ నథింగ్ రాంగ్ లేదు స్వామీజీ అది ముందే కలిసి నథింగ్ రాంగ్ జీవన్ముక్తులు ముందే బరబ్రహ్మమై ఉన్నాడు ఓకే లేదు స్వామి ఇది అయిన తర్వాత ఇది కూడా పోయింది కనుక నిర్విశేష ఆత్మ అయిపోయాడు అనుకో అర్థమవుతుంది అది దట్స్ ద బ్యూటీ ఉపాధి విలయాది విష్ణువు నిర్విశేషం విషేన్ముని జలే జలం వియద్వ్యోముని తేజస్ తేజస్ వాజస్ తేజస్ వాదు ఈ స్థితి వచ్చిన తర్వాత ఇంకేమన్నా కావాల్సిందంటది మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక రమణ మహర్షి మనకు దొరికిన మనం ఆయన స్వామి వెళ్ళొస్తాను స్వామి నాలుగు రోజులు మీ ఆశ్రమంలో ఉన్న వెళ్ళిరాని ఆయన అన్నాడు అనుకో వెళ్ళొస్తానని మనం చెప్పాం కనుక ఆయన పొమ్మండే మనం పోతా స్వామి మళ్ళీ నేను ఫిబ్రవరిలో వచ్చి మాఘమాసంలో దర్శిస్తాను స్వామి మంచిది నాయన వచ్చేటప్పుడు తమలకి ఏం తెమ్మంటారు అన్నాడు ఏం చెప్పాలి ఆన్సర్ ఏం చెప్పాలి ఆన్సర్ ఏం తెస్తాడు అది జనరల్గా అందరం అడుగుతుంటాం అప్పుడు అల్లుడు దగ్గర నుంచి అలవాడ అలవాటు పడిపోయింది కానీ ఈసారి వచ్చారు ఏం తెచ్చివాడు అంటాం మా వాచ్ తెచ్చిపెట్టు స్కూటర్ తెచ్చిపెట్టు అదే మనం జ్ఞాని విషయంలో కూడా తీసుకెళ్ళి తగిలిస్తాం ఎందుకంటే ఎవడి భావాలతో వాడుకు అర్థం చేసుకుంటూ వచ్చిన బాధంతది భగవంతుడిని కానీ జ్ఞానిని కాని అర్థం చేసుకుని మన యొక్క స్థాయిలో నుంచి చూస్తాం వచ్చిన బాధ మనసు తనకు తెలియని విషయాన్ని చూడలేదు ఇప్పుడు మనసు ఏది చూసినా తనలో ఏది ఉందో అదే చూస్తుంది కనుక అది జ్ఞానిలో చూడడానికి అవకాశం లేదు అందువల్ల ఆల్ జ్ఞానిస్ కాన్షియస్గా ఆర్ మిస్అండర్స్టూడ్ సరేనా ఈ ప్రపంచంలో అపార్థాలకు గురైపోయినారే తప్ప జ్ఞానిని ఎవడు అర్థం చేసుకున్నాడో అసలు ఊహ కందినటువంటి విషయం ఒక చోట స్వామి రామతీర్థం అంటారు ఇప్పుడు చిన్నప్పుడు చదివిన జ్ఞాపకం ఇన్ వుడ్స్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ బుక్లు అంటారు ఈ సత్యాన్ని నీకు చెప్తున్నాను ది సేమ్ ట్రూత్ ఐ టాట్ ఇన్ కురుక్షేత్ర ది సేమ్ ట్రూత్ ఐ టాట్ ఇన్ మక్క ది సేమ్ ట్రూత్ ఐ టాట్ ఇన్ జెరూసలాం but i was misunderstood therefore i have come again to teach you the same ignanistai akkad cheppindemo krishnudu ikkada cheppindemo marokaru marokaru marokaru avani nene cheppan antadu enduko telusa sarva vyapi povadu antata unde vadu ganaka gnyani ganaka ekkada ekkada satyam unte aa satyam evadu cheppagaladu <laughs> satyanni telusukunnaade cheppagalu satya drashthe cheppagaladu ink evadu cheptadu మరి సత్య ద్రష్టల్లో ఇద్దరు ద్రష్టలు ఎక్కడి నుంచి వస్తారు ఉండే సత్యం ఒకటి ద్రష్ట కూడా ఒక్కడే కనుక ఆ చెప్పినడు కూడా నేనే సరేనా నా బంధు నా మిత్రం గురు నైవ శిష్య చిదానందరూప శివోహం శివోహం స్వామి రాసిందే కదా ఆచారవారు రాసిందే కదా గురు శిష్యులంటే మన సంప్రదాయంలో ఎంత పెద్ద విషయం అది ఎంత పవిత్రమైనటువంటి విషయం ముఖ్యంగా ఆయన స్టాండ్ పాయింట్లో సంప్రదాయాన్ని అటు కదిలిపోడాలే పోడు కదా ఎక్కడ ఏమాట మాట్లాడినా సంప్రదాయం ఉందంటే గురు శిష్యులు ఉండాలనే కదా అర్థం అటువంటి వాడు ఒక దశలో గురు నైవ శిష్య గురువు లేడు శిష్యులు లేడు ఎందుకు లేడు తెలుసా రెండు దీపాలు వెలిగించి తర్వాత ఏది ముందో తెలియదు ఏది వెనక తెలియదు ఒక దీపాల నుంచి ఒక దీపం వెలిగిస్తా ఆ తర్వాత రెండు దీపాలు వెలుగుతూ ఉన్నాయి ఏది ముందుది ఏది వెనకది ఎవడీ తెలుసు గురువులో ఏ జ్ఞానం ఉందో శిష్యుడులో అదే జ్ఞానం ఉంది అందువల్ల గురువు కూడా నాయన వీడు చూడకూడదు డిఫరెన్స్ అది వేరే విషయం కానీ గురువు అంటాడు త్వమే వాహం త్వమే వాహం నేనే నువ్వు నేనే నువ్వు ఎప్పుడు జ్ఞానం కలిగితే అది కనుక పొందాల్సిన అవసరం ఏమీ లేదు కోరవలసిందంటూ ఏది ఉండదు కానీ జ్ఞాని కూడా కోరేవాడుగా మనకు కనిపిస్తాడు విచిత్రం పరం సుఖం యద్ యద్జ్ఞానాన్నా పరం జ్ఞానం తద్బ్రహ్మేత్యవధారయేత్ అవధారయే చిలు తెలుసుకో ఏంటో తెలుసు అది నువ్వు ధ్యానించు చింతించు భావేత్ ఎట్లయినా సరే తెలుసుకో ఇది ఎల్లాభా నాపరోలాభ ఫస్ట్ వన్ ఎత్తు అపరం లాభరం లాభ్యూ అపరం లాభాత్ అపరం లాభి తర్వాత మరొకటి లభించాలి అనేది ఉండదు ఏది ప్రాప్తించిన తర్వాత మరొకటి కావాలి అని అనిపించదు ఏది పొందిన తర్వాత ఇంకొకటి పొందాలి అని అనిపించదు చూడండి ఎక్కడ తీసుకోతా ఉంది ఇది పూర్ణత్వం ఎత్ నా అపరం సుఖం ఎస్ ఆత్మన సుఖాత్ అపరం సుఖం న విద్య ఇది ఏ ఆత్మసుఖాన్ని అనుభవించిన తర్వాత అనుభవించడానికి ప్రత్యేకంగా లేడు ఆత్మసుఖమే తాని సుఖానుభూతి ఆ ఆత్మసుఖానుభూతి కలిగిన తరువాత జీవన్ముక్తుడు ఇంకొక సుఖం కావాలి అని అనిపించదు ఎత్ జ్ఞానాత్ నా అపరం జ్ఞానం ఎస్య జ్ఞానాత్ అపరం జ్ఞానం నా దేనిని తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవాలి అని అనిపించదు అర్థమవుతుంది తత్ బ్రహ్మేది అవధారయేత్ త్రహ్మ అదే ఆత్మ అదే బ్రహ్మ ఇది అవధారయేత్ ధ్యాయ చింతేత్సరా పురుషార్థాలన్నీ తీరిపోయినాయి పురుషార్థాలన్నీ ఫలించే చతుర్విధ పురుషార్థాలు ఒక ఆత్మను తెలుసుకుంటే ఇంకా ఏ పురుషార్థం అవసరం లేదు ఒక్కోసారి కామపురుషార్థంలో పరిగెత్తు ఉంటాం ఓసారి అర్థపురుషార్థంలో పరిగెత్తు ఉంటాం ఇది మీకు చెప్పే ఉన్నాను పురుషార్థాలు తెలుసు అర్థం అంటే భద్రత కామం అంటే సుఖం సరేనా ఈ సుఖాల్లోనే ఇంకా అతీతమైనటువంటి సుఖాలు పుణ్యానికి సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ధర్మార్థ కామాలు ఏవైతే ఉన్నాయో త్రివర్గములు వాటి వల్లన్నిటి వల్ల ఏదైతే నువ్వు పొందుతావో అదంతా ఆత్మజ్ఞానంలో నువ్వు పొందినవాడివి అవుతావు ఇది బ్రహ్మం ఆ ఒక్కటి పొందితే అన్ని అందులో ఉన్నాయి ఏనుగు పా అన్ని పాదాలు ఉన్నట్టుగా ఈ ఒక్కటి పొందితే చాలు చూసారా ఎల్ లాభాత్ అన్నాడు చూసారా అర్థాత్ కామ కామపురుషార్థం లాభ అర్థపురుషార్థం సుఖం కామపురుషార్థం కాబట్టి నాకు ఇంకో సుఖం కావాలనిపించదు కానీ ఈ ప్రపంచంలో ఉందంటే మన అనుభవం ఒక సుఖాన్ని అనుభవిస్తుంటే ఇంకోటి కావాలనిపిస్తూ ఉంటుంది ఒకటి పొందిన తర్వాత ఇంకోటి కావాలనిపిస్తూ ఉంటుంది ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది మనకు కాబట్టి అర్థం ఎందుకు నీకు అర్థపురుషార్థం ఎందుకు భద్రత ఎక్కడ ఉంది భద్రత చెప్పు అర్థం వల్ల నువ్వు నిర్విశేషంలో భద్రత ఉందే గానీ విశేషంలో భద్రత లేదు ఇప్పుడు ఉదాహరణకు కుండ కుండ విశేషమే నిర్విశేషం నిర్విశేషం ఏది మట్టి ఇట్స్ సరే భద్రత ఏదన్నా లేకుండా పోతే వీళ్ళిద్దరు ఎవరికి లేకుండా పోయేది కొండకే కదా పగిలేదు కొండే కదా పగిలేదు కుడా వాడేది దండ అర్థమవుతుందే కుండ పగిలిపోవాలి మట్టి పగిలే చెప్పండి అదే తమాష కాబట్టి భద్రత అని మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో భద్రత ఎవరికి అంటే ఏది వచ్చినా భద్రత లేదు ఎవడైతే నాకు భద్రత కావాలి అని అనుకుంటూ ఉన్నాడో వాడికి భద్రత లేదు ఎందుకో తెలుసా దేహానికే భద్రత లేదు అందువల్ల నేను వచ్చేటప్పుడు ఫిబ్రవరిలో మీకేం తీసుకొని రమ్మంటాం స్వామి అంటే వాడు ఉంటాడో లేదో ఫిబ్రవరికి ఆయన తెలుసు వాడికేం తెలుసు వాడు మీకేం తీసుకొచ్చి ఇవ్వాలంటున్నాడు రేపు వాడికే ఎవడన్నా పైసా ఇవ్వాలేమో ఆ పరిస్థితికి వెళ్తాడేమో ఎందుకంటే స్టాక్ మార్కెట్ అట్లా మారిపోతా ఉంది ఏమో రోజు రోజుకి అర్థమవుతుంది చెప్పండి అందువల్ల ఏ లాభాన్ని నువ్వు పొందినా మరొకటి కావాలి అనిపిస్తుంది ఇక్కడ భద్రత లేదు భద్రత లేదు సో ఒక లాభం వచ్చింది అదొక లాభం ఇప్పుడు పుత్రలాభం ఎందుకని మిత్రలాభం మిత్రలాభం ఉంది పుత్రలాభం ఉంది పౌత్ర లాభం కళత్ర లాభం తర్వాత ఒక్కొక్కటి నష్టం ఇది తమాషా కాబట్టి ఏది లాభం సుఖపెట్టేది లాభం ఏది సుఖం కాబట్టి ఎల్ లాభాదు అది ఎస్య లాభాత్ యస్మాత్ దాని వల్ల నువ్వు సుఖపడగలవు కానీ వీటి వల్ల నీకు ఎక్కడ భద్రత వచ్చేందుకు అవకాశం లేదు ఇకపోతే బోతే యస్ అన్న అపరం సుఖం అపరం సుఖం దానికన్నా అన్యమైనటువంటి సుఖం ఎక్కడుంది చెప్పండి ఏ సుఖాలు ప్రపంచంలో ఉన్నా అనిత్యమైనటువంటి సుఖాలే ఎందుకని నైమిత్తిక సుఖాలు కనుక ఒక నిమిత్తంతో వస్తువు ఉన్నాయి స్వరూపం కాదు గనక కాబట్టి ఏ సుఖాలైతే మనకు ఉన్నాయో ఇవి నిత్యం కావు మనకు కావలసిందేమో లాభం ఎట్లాంటి లాభం కావాలి మనకు పూర్ణ లాభం కావాలి పూర్ణ లాభం దొరకనే దొరకదు ఇక్కడ పార్షియల్గానే ఉంటుంది ఇది వచ్చిందంటే అది లేదనిపిస్తుంటుంది ఉన్న వస్తువు లేని వస్తువుని గుర్తు చేసి బాధిస్తూ ఉంటుంది ఏదైతే పొందామో ఇంకోటి ఏదో పొందలేదని గుర్తు చేస్తూ ఉంటుంది ఎందుకని అల్పం గనక అల్పం అధికాన్ని నీకు ఎప్పుడు గుర్తు చేస్తూనే పోతుంది అందువల్ల అల్పంలో సుఖం లేదు మనిషికి ఏదల్పం తన మర్త్యం చాందోక్యం అర్థమవుతుంది కాబట్టి ఏదైతే అల్పమో ఇప్పుడు ధనం ఉండేవాడు కూడా ధనం లేనివాడు ధనం కోసం ప్రయత్నం చేయడం బాగుంది ఇప్పుడు ఒక యాభై కోట్లున్నాయనుకోండి వాడెందుకు ప్రయత్నం చేస్తాడు చెప్పండి నీ దృష్టిలో నీ దృష్టిలో పది రూపాయల అల్పం వంద రూపాయలు అధికం వాడి దృష్టిలో యాభై కోట్ల అల్పం నీకు అది అధికం ఇప్పుడు అర్థమవుతుంది ఏవి అల్పాలు ఏవి అధికాలో అసలు అర్థం కావు అధికాన్ని గుర్తు చేసేది ఏదైనా అల్పమే దాట్ ఇస్ వాట్ ఐఎమ్ సే అర్థమవుతుంది ఇంతకన్నా మరొకటి కావాలి అనిపించింది అనుకోండి దిస్ ఈజ్ యూస్లెస్ ఎందుకని దాన్ని గుర్తు చేస్తూ ఇది ఉండి కూడా ఉపయోగం లేదు నువ్వు ఉన్నావు నువ్వు నన్ను సుఖపెట్టు అంటే ఇంకేదో వస్తే సుఖపెడతావు నువ్వంటే ఎట్లాది ఇంకా నువ్వు ఎందుకు ఉండేది ఏడవడానికి అర్థమవుతుంది ఎలాభాత్ నా అపరం లాభం అపరం లాభం లాభ న విద్యత కానీ అది గనక పొందేవా ఆత్మస్వరూపాన్ని ఇంకొక లాభాన్ని పొందాల్సినటువంటి అవసరం లేదు లేదు ఎస్ ఆత్మన సుఖాత్ అపరం సుఖం విద్యత ఆత్మసుఖాన్ని అనుభవించవచ్చు అది భూమానందం ఈ అల్పానందం అయిపోదు అల్పానందం నువ్వు అనుభవిస్తూ ఉంటే ఇంకొక భూమానందం కావాలనిపిస్తూ ఉంటుంది అనుభవించేటప్పుడు కూడా ఉంటుంది లడ్డు తింటా తింటా అంటాడు చాలా బాగుంది ఈరోజు కానీ మైసూరుపాకు అయితే నువ్వు బాగా చేస్తావు అంటాడు మళ్ళీ ఆవిడ్ని లడ్డు చాలా బాగా చేసావు మైసూరుపాకు అయితే చాలా బాగా చేస్తావు నువ్వు చాలా బాగా చేసావు కట్టుపప్పు అయితే ఇంకా బాగా ఎవరో కుడుతూ ఉండరు లోపల అది వచ్చిన బాధ ఎందుకంటే ఉన్నది సుఖాన్ని ఇవ్వలేకపోతా ఏ సుఖం ఆత్మసుఖం కనుక నీకు లభ్యమైంది అనుకో ఇంకా నాకు అక్కడ నీకు పూర్ణత్వం వస్తుంది ఎందుకని అది దానికన్నా అధికమైంది లేదు గనక జ్ఞాపకం చేయడానికి నీకు అది అల్పం కాదు గనక అండర్స్టాండ్ కాబట్టి ఎల్ లాభాత్ నా అపరో లాభ ఎత్ సుఖాత్ నా అపరం సుఖం ఎత్ జ్ఞానాత్ నా అపరం జ్ఞానం జ్ఞానత ఎస్య అపరం జ్ఞానం నవిద్యతే. విద్యుతే ఏ జ్ఞానం కలిగిన తర్వాత మరొకటి కావాలి అని అనిపించదు ఇప్పుడు చూడండి ఎవరికి ఇదేంట్లైనా కలగనండి ఒక్కోదా అంటే ఇప్పుడు ఒక ఆయన ఎకనామిక్స్లో ప్రొఫెసర్ సరేనా ఇంకొక ఆయన ఫిజిక్స్లో ఒక ఆయన కంప్యూటర్స్లో ఏ జ్ఞానం మనకు ఉండినా తమస్ చూడండి ఒక వెలితో ఒకటి ఉంటుంది ఎంతటి వాడికైనా సరే అందుకని పూర్వక రోజులుగా పండితుల్ని పండితులు వచ్చి ఢీ కొనడం ఒక్కొక్క రాజుగారి ఆ స్థానంలో ఉంటే ఆయన పండితుడండి అంటే నేను వస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నానంటే వాడికన్నా నాకు జ్ఞానం ఎక్కువ ఉందని రాజుగారి బీచ్ అడుగుతాడు ఏమయ్యా పలానాయన వస్తున్నాడు అంటే రమ్మనండి అని అంటాడు కానీ లోపల తెలుసు వాడు ఓడిస్తాడు గెలుస్తాము తెలుస్తాము లేదు వాడి జ్ఞానం ఎంతమన్నా తెలియదు మన జ్ఞానం ఎంత వాడి తెలియదు అర్థమవుతుంది ఎంత పహిల్వాన్ అయినా చూడలే మీరు దరాసి ఇంగుకి చెన్నైలోకి ఇంకా పడిపోతాడు హైదరాబాద్లో దారాసింగ్ పడిపోతాడు పొలం అంతా చూసాం మనం కాబట్టి ఎక్కడ కూడా ఎట్లా ఉంటుందంటే జ్ఞానం అనేది తెలుసు అనేది ఉండదు వాస్తవంగా చెప్పాలంటే తెలియని మూర్ఖుడు ఉంటాడు చూసారా ఏమి తెలియనివాడు వాడికి అన్నీ తెలుసు లేలే వాడు వాడికి నాకు తెలియదు ప్రశ్న లేదు మూర్ఖుడికి కానీ కొద్ది జ్ఞానం వచ్చిందంటే భయం వేస్తుంటుంది ఎందుకని ఇంతకన్నా ఎక్కువే ఉందో దీంట్లో ఎంత ఎంతైనా తెలుసుకో ఇప్పుడు ఏది కూడాను ఏ డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్కి మీరు వెళ్ళినా ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కాదా ఇప్పుడు మెడిసిన్ ఉంది మెడిసిన్ జరుగుతుంది కదా రీసెర్చ్ రీసెర్చ్ జరిగేటప్పుడు అది ఇట్ నాట్ కంప్లీట్ ఇన్కంప్లీట్ ఇన్కంప్లీట్ గా ఎప్పుడైతే ఉందో నాకు తెలియంది మరొకటి తెలిసేమో అని తెలియనప్పుడు పోరాలు అదే భర్త సారి చెప్పింది తెలివి తృప్తుడ నైతుడు ఇగ్నొరెంట్ ఫెలో వాడు తృప్తుడు ఈ ప్రపంచంలో ఎప్పుడు అర్థమైందే తెలిబియొకడ తృప్తుడ నై కరి భంగి ఏనుగులాగా కరిభంగి సర్వము తెలిసి తిన్నటంతో గర్వితమతి విహరించి తొల్లి ఇప్పుడు ఇప్పుడు ఇదానీ శృతి మందిరాలు ఉజ్వల మతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలిన మెలగి గతమయ్యే నితాంత గర్వము ఏ తెలివి లేనప్పుడు అన్ని వాడికే తెలుసుకొని మదపటి విహరించాడట కొద్దిగా పండితుల దగ్గర కూర్చొని విషయం తెలిసిన వాళ్ళు తెచ్చుకో కొద్ది కొద్దిగా వింటూ ఉంటే అప్పుడు వాడుకు అనిపించిందట అరే మనకి ఏమీ తెలియదే తెలియనప్పుడు అన్నీ తెలిసినట్టుగా ఉన్నాయి కొద్ది కొద్ది ఇది ఇది అనూక్యమైనటువంటి విషయం అర్థమవుతుంది కనుక జ్ఞానంలో నాకు తెలియదు అనేది ఉంది అజ్ఞానం కదా ఇది ఎప్పుడు పోతుందో చెప్పు అంటున్నాను నేను ఏ జ్ఞానం వల్ల నీకు నాకు తెలియందంటూ లేదు అనేది ఎప్పుడు వస్తుంది నీకు ఏ ఎప్పుడు రాదు అది చెప్పండి ఏదోతుందో అది వేరే విషయం ఎప్పుడు రాదు ప్రపంచంలో ఉండే జ్ఞానాలన్నీ వచ్చినా కూడా మోసంతో సహా అన్నీ మనకు వచ్చినా కూడాను నాకు నేను అజ్ఞానిని అజ్ఞ నాకి తెలియదు అనేది తెలియకుండా పోయేటువంటి స్థాయి ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడు వచ్చేందుకు అవకాశమే లేనేలేదు చెప్పు నాకు అజ్ఞానమే లేదండి అని ఎప్పుడు చెప్తావు నువ్వు చెప్పనేలేడు మనిషి ఆత్మజ్ఞానం కలిగితే తప్ప యత్ జ్ఞానాత్ అపరం జ్ఞానం న విద్యతే యశ జ్ఞానాత్ ఈ జ్ఞానం కలిగితే అన్ని ఇందులోనే ఉన్నాయి గనక ఇంతకన్నా ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిధం విజ్ఞాతం భవతి ఏ ఒక్కదాన్ని తెలుసుకుంటే సమస్తం తెలిసిపోతున్నాయో అది అర్థమైపోతూ ఉంది గనక రెండవ దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు తద్బ్రహ్మ ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ లాభం ఏదైతే ఉందో ఆ సుఖం ఏదైతే ఉందో అదే ఆత్మసుఖం అదే ఆత్మ లాభం అదే ఆత్మ జ్ఞానం అయమాత్మ బ్రహ్మ అదే బ్రహ్మ ఇది అవధారయేత్ నెక్స్ట్ నా పరం దృశ్యం యద్భూర్భవ నా జ్ఞేయం తద్్రహ్మేత్యవధారే బ్యూటిఫుల్ అవధారయే త్రహ్మ ఇది అవధారయే త్రహ్మ ఇది భావేత్ తద్ బ్రహ్మతి చింతయేద్ అంతే ఇదే బ్రహ్మం తెలుసుకో సుస్థిరంగా అయినట్టు జ్ఞానం ఎద్దు అది అక్కడృష్టం దృశ్యం ఎద్దృష్ట అపరం దృశ్యం ఎద్దృష్ట అపరం దృశ్యం నా విద్యతే యద్దృష్ట అపరం దృశ్యం నా విద్యతే ఏది చూచిన తరువాత రెండవ దాన్ని చూడాలి అనిపించదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంటే ఆత్మను చూచిన తర్వాత అంటారేమో ఇక్కడ దర్శనార్థం అంటే స్వరూపంగా అంతేగాని నువ్వు కనుక ఆత్మని కనుక దర్శించావంటే ఆత్మ నీకన్నా వేరైపోద్ది నువ్వు చూచేబడిపోతావు ఆత్మ చూడబడుతుంది నువ్వు ద్రష్ట అది దృశ్యం అది జడమైపోద్ది ఆత్మగా నీవే ఆత్మని తెలుసుకోవడం ఎర్శనం అది ఎద్దు దృష్టి నా అపరం దృశ్యం మరొకటి చూడాల్సినటువంటి అవసరం ఉండదు ఎద్భూత్వ ఏదైన పునః భవ నా మరొకటి కావాలి అనేది ఉండదు అంటే కావాలంటే పొందడం కాదు నువ్వు అది అవ్వడం భవిష్యతి తృప్త భవిష్యతి న అపరం జ్ఞేయం ఏది తెలుసుకున్న తర్వాత మరొకటి తెలుసుకోవాలని నీకు అనిపించదు తద్బ్రహ్మ ఇది అవధార ఏద్ అదే బ్రహ్మము అని నువ్వు ధ్యానమగ్నుడువై ఉండు నిధిధ్యాసలో ఉండు కాబట్టి ఎత్ దృష్ అపరం దృశ్యం నా విద్యతే అన్యత్ దృశ్యం న విద్యతే అథవా ఉత్కృష్టం దృశ్యం న విద్యతే పోయినట్లే తీసుకో ఇంతమంది లాభం కుదరదు ఇప్పుడు చెప్పచ్చు అంటే ఏది దర్శించిన తర్వాత దానికన్నా అన్యంగా ఉండేది దర్శించాలి అనిపించదో లేక దానికన్నా ఉత్కృష్టమైనటువంటిది దర్శించాలి అనిపించదో ఎందుకని ఉత్కృష్ట వస్తువు లేదు దీనికన్నా మించిన ఉత్కృష్ట వస్తువు లేదు కాబట్టి ఎత్ దృష్ట అన్యత్ దృశ్యం న విద్యతే ఇది అదవా ఉత్కృష్టం దృశ్యం న విద్యతే ఇది చూసారా ఇప్పుడు మన జీవితంలో చూసుకుంటే మనకి ఎప్పుడు ఇంకా తృప్తి చెప్పండి ఇది వస్తే తప్ప తృప్తి లేదు మనం చెప్తాం కదా నేనండి కాశీకి వెళ్ళి వచ్చానండి అంటే రామేశ్వరం పోవడానికి ప్రయాణం కాశీ చూచాడు దృష్ట ఇప్పుడు రామేశ్వరం చూడాలి నేను అమెరికాకి వెళ్ళొచ్చానండి ఆస్ట్రేలియా పోస్ట్రేలియా చాలా బాగుంటుందని చెప్తారు క్రికెట్ అన్న వచ్చి ఉంటే పోయి ఉండేవాడిని క్రికెట్ కూడా రాదు కాబట్టి ఆస్ట్రేలియా పోతే బాగుంది భక్తులు కూడా అంతే ఏదో భగవద్ కృప వల్లండి తిరుపతి పోయి దర్శనం చేసుకువచ్చాను స్వామిని శ్రీశైలం పోలేదు ఇంకా ఆయన కొద్దిగా తమాషా సైట్ సియింగ్ అనుకోండి కాశ్మీర్కి వెళ్ళానండి కన్యాకుమారి పోలేస్ అయితే ఒకటి చూసి అంతటితో ఇది చూశాను అన్న అన్నప్పుడే ఇంకొకటి చూడలేదు అనిపిస్తుంది అదే పరం ఇంకొకటి దీనికన్నా మరొకటి దాన్ని చూడాలి అని అనిపిస్తుంది రుచులు కూడా అంతే కదా ఈ రుచి చూసాము అది దృశ్యం ఇది రుచి ఇది రుచి చూసాం అది రుచి చూడాలి ఎందుకని అభిరుచులు మారిపోతూ ఉండే కనుక కనుక ఎన్ని తిన్నా ఇంకేదో తినాలని ఎన్ని చూసినా ఇంకేదో చూడాలని చూసి చూసి చూసి చూసి కళ్ళు కాయలో పండ్లు ఏదో ఒకటి నాకు నేను చూడాల కళ్ళు కాయలు కాస్తాయి అర్థమైందే ఓకే కాబట్టి ఎత దృష్టివా నా అపరం దృశ్యం ఎందుకనే తెలుసా ఎన్ని చూసినా కూడా మరో చూడాలనిపిస్తూ ఉంటుంది కొందరు అంటారు లే స్వామిజీ నేను ఒకటే పోతాను ఏంటి నేను కాళహస్తే పోతాను తిరుపతికి కూడా పోను తిరుపతి దగ్గర ఉన్నా కూడా ఎందుకని నేను ఈశ్వర భక్తుని కాళహస్తే పోతా ఎప్పుడెప్పుడు పోతావా మూడేసినెలకు ఒకసారి పోతా మళ్ళీ అందుకు ఒకసారి పోయి చూసి వచ్చావు కదా లే లే మళ్ళీ మూడు నెలలు పోయి చూసి రావాలా తర్వాత మళ్ళీ ఆరు నెలలు పోయి చూసి రావాలా మళ్ళీ తర్వాత పోయి చూసి రావాలి అసలు విషయం పట్ల వచ్చిన బాధ అదేమన్నా అన్నాం అనుకోండి మనకు భక్తి లేదంటాడు చూసిన దాని లోపల నిలుపుకునే శక్తి ఆయనకి లేదనేది ఆయనకు అర్థం కాదు అర్థమవుతుంది తిరిగి తిరిగి ఎందుకని నేను కూడా తిరగండి తిరిగే భూమి మీద ఉండేవాడు తిరగకుండా ఉంటాడు ఖాళీగా ఉన్న కూడా తిరుగుతున్నాడు లెక్క కాబట్టి ఏమైంది కాబట్టి ఎక్కడ నీకు పూర్ణత్వం అంటే ఇంకొక దాన్ని చూడాలని నీకు అనిపిస్తూ ఉంటే ఇదే చనిపోయేటప్పుడు కూడా చూడండి అంటే చూసి ఇంకా అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి రాలేదా ఏంటే కర్మ ఎవరే ఆ చిన్నమ్మాయి ఎవరా చిన్నమ్మాయి ఇంకొక రెండు నిమిషాల్లో కళ్ళు మూసావంటే చిన్నమ్మాయి లేదు పెద్ద అమ్మాయి లేదు తర్వాత పోయి ఇంకో మళ్ళీ ఇంకొక అమ్మాయి వీళ్ళు గతంలో కూడా ఉన్నారు కాబట్టి ప్రాణపోయే సమయంలో కూడా నేను చిన్నమ్మాయిని చూడాలి నేను పెద్దబ్బాయిని చూడాలి ఎందుకు అనుకుంటున్నాడు తెలుసా ఇది చూడడం అనేటువంటి దానికి ఇంకా దీనికి ఏడ్జే లేదు చూసుకుంటూ పోవడమే ఎన్ని చూసినా కూడాను తృప్తి తీరనటువంటిది ఎదృష్ట నా అపరం ఈ ఆత్మ విషయానికి వచ్చి ఆత్మ దర్శనం జరిగిపోయింది అనుకో అంటే ఇక్కడ దర్శనం అంటే అనుభూతి ఇంక రెండవ చూడాల్సిన అవసరం లే ఎందుకండి స్వామీజీ సార్ ద్రష్ట దృశ్యము రెండు ఒకటే దీనికన్నా నేను ఇంకో దృశ్యం లేదు అర్థం ద్రష్ట దృశ్యము రెండు ఒకటే మేలుకున్న తర్వాత ప్రబుద్ధ కాబట్టి కలలో నువ్వు చూసినవాడు చూడబడేది రెండు ఒకటే ఆత్మ అర్థమైన తర్వాత నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావు అది నీకన్నా అన్నిండా లేదు నువ్వే అది నీ స్వరూపమే నా కాలు చూస్తున్నా నా చేస్తున్నా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఉండు చేయగలదు నువ్వు కొంచెం కాలు చూసుకుంటావు చూసుకో నీకన్నా వేరుగుంటే కదా అర్థమవుతుంది కాబట్టి దష్ట దృశ్యము ఒక్కటే జ్ఞాతృ జ్ఞాన గనేయ రూపేణ ఆత్మా ప్రకాశతే నిన్న క్లియర్గా అర్థమైపోయింది కదా మీకు జ్ఞాత ఆత్మే జ్ఞేయము ఆత్మే జ్ఞానము ఆత్మే అదే కదా సర్వవ్యాపీ బాతంటే అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకని ఆయనకి చూడాలనిపించదు అది ఉందని తెలియదేమో ఇది ఇదొకటి మళ్ళీ జీవన్ముక్తుడికి ఇంకోటి చూడాలని ఎందుకు అనిపించదు మా ఇంట్లో ఒక డైమండ్ ఒకటి ఉంది రోజు టీవీలో నిలుస్తుంటారు అది ఉంది అది జీవన్ముక్తుడు చూడలేదు కదా చూడాల్సిన అవసరం లేదు సార్ ఎందుకని ఆ డైమండ్ ఆయనకన్నా వేరుగా లేదు మా ఇంట్లో ఉంది కదా మీ ఇల్లు కూడా ఆయనకన్నా వేరుగా మరి నేను నువ్వు కూడా ఆయనకన్నా వేరుగా ఎందుకని నీకు అర్థం కాలేదు కనుక అది జీవన్ముక్తి నేను చిన్న విషయం కాదు ఇట్స్ నాట్ ఎ జోక్ అర్థమవుతుందా ఇప్పుడు అందువల్ల ఎష్టవా నా అపరం దృశ్యం ఇప్పుడు ఏది కలిగినా అంతర్గంలో ఒక రూపాన్ని చూచాము ఆ రూపం కంటి మీద పడింది రెటినాలో ప్రతిఫలించింది ఆ రెటినాలో ఉండేది మనసు చూస్తూ ఉంది మనసులో భావం కలిగింది ఆ మనసును నేను ప్రకాశింపజేస్తూ ఉన్నాను కాబట్టి కళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు ఆ చైతన్యం చూచేవాడిని చెబు ద్వారా వినే వింటే వినేవాడిని హియరర్ ఇది హెర్రర్ హెర్ర ఇది హియరర్ స్మెల్లర్ సియర్ ఎర్ర ఇయర్ హియరర్ అదిసేసేవానుకో దృశ్యం లేనప్పుడు నేనెవరు చైతన్యం చైతన్యం ముక్కలు ముక్కలుగా ఉందే లేదు శబ్దాన్ని చూచేటప్పుడు ఒక చైతన్యం రూపాన్ని చూసేటప్పుడు ఒక చైతన్యం ఇట్లుండదే రూపం లేదనుకో చైతన్యమే రూపం ఉంటే రూపాన్ని చూస్తున్నాం శబ్ద చైతన్యం ఉందా రూప చైతన్యం ఉంది రసచైతన్యం ఉందా గంధ చైతన్యం ఉందా ఘ్రణ చైతన్యం ఉంది చైతన్యం అనేది ఇట్స్ వన్ వితౌట్ సెకండ్ ఏకమేవా ద్వితీయం దానికన్నా వేరుగా రెండవది ఉండేది అవకాశం లేదు గనక ఆత్మసత్యం ఇటు తీసుకొని పోని ఆత్మసత్యం తదన్య సర్వం మిథ్యది మిథ్య దేని మీద ఆధారపడి ఆత్మ మీద ఆధారపడింది ఆత్మ ఉంది మిథ్య ఉంది మిథ్య లేదు అర్థమవుతుంది కనుక అపరం దృశ్యం నా పునర్భవత్వాతీతి నా అది ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు అంటే ఉన్నది తృప్తి లేదు జీవన్ముక్తి అట్లా కాదు దేహం పోతుంటే కూడా వాడి తెలియదు చూడ తమాషన్ తీసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఈయనకి కాదు భవహ భవం అంటే పుట్టుక అది పుట్టాలి ఇది పుట్టాలి అదే తృప్త భవిష్యామి అదే భవం పుట్టుగా బికమింగ్ బికమింగ్ ఇదేదో కావాలి ఇదేదో కావాలి ఇదేదో ఏం కావాలి నువ్వు ఈజ్ ఎ క్లార్క్ లోవర్ ఇజన్ క్లార్క్ సరేనా బట్ ఏమనుకుంటాడు చెప్ప యూడీసీ కావాలి అది భవహ యూడిసి కావాలనుకో యూడిసి అయ్యాడు అనుకోండి ప్రమోషన్ వచ్చి అప్పుడు మళ్ళీ సూపరింటెండెంట్ కావాలంటాడు భవ అదైతే మేనేజర్ కావాలంటాడు బాబా తర్వాత మళ్ళీ ఎండి కావాలంటాడు మేనేజింగ్ డైరెక్టర్ కావాలంటే పోతా ఉంటుంది పోతా ఎందుకు చెప్తానంటే ఇంతే వ్యవహారం ఇది కావాలి అది కావాలి అది కాదు వాడుదే ఒక పదివేలు హాయిగా అసలు లేనప్పుడు ఇంకా బాగుంటాడు ఒకేవల జీతం వచ్చి సరిపెట్టుకోకుండా చూడండి ఈ ఒక యాభై రూపాయలు తగ్గింది వచ్చే వచ్చేసింది అనుకోండి ఏదో చిన్న వ్యాపారం చేసుకొని అంగడ పెట్టుకుని హాయిగా ఉండొచ్చు వేదాంతం వచ్చి విని అందరిని మోసం చేయడం ఉంటుంది ఇది ఎందుకు వచ్చిందో తెలుసా ఈ భవా భవా ఇది అక్కడ ఇది కావాలా అది కావాలా అది కావాలా పోనీ అయినాడా లే పది లక్షలు వచ్చింది పది కోట్లు కావాలా లక్షలకి కొందరి మోసం చేయాలా కోట్లకి చాలా మందిని మోసం చేయాల దేనికి వాడికి తెలుసు వాడు మోసం చేశాడని వాడికి ఇంకేం సుఖం ఇంకేం సుఖం వాడికి తెలియకుండా వాడు మోసం చేయగలిగితే జీవన్ముక్తుడు లాగా దేహమే ఆ అందుబాటులో లేకుండా అప్పుడు సుఖంగా ఉండగలడేమో కాని ఒక ద్రోహి ఒక మోసగాడు ఎప్పుడు సుఖంగా ఉండలేడు ఎందుకో తెలుసు వాడికి తెలుసు నేను చేశాను అనేది కనుక ఇవన్నీ కూడాను నేను అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అయినది అనుకోండి మళ్ళీ క్షయ దోషం సాతిశయ దోషం పాతన దోషం ఏదైతే వాడు పొందుతాడో అది క్షయించి క్షీణించిపోతుంది క్షయ దోషం ఉంది సాతిశయ దోషం ఉంది సాతిశేయ దోషం అంటే నాకన్నా వాడికి ఎక్కువ ఉంది అని ఇది ఒకటి మళ్ళీ ఇంకా అక్కడ సుఖం లేదు ఇప్పుడు ఏం కావాలి వీడికన్నా వాడికన్నా వీడికన్నా ఎక్కువ కావాలి లేకపోతే వాడికన్నా తక్కువ అవ్వాలి ఎక్కడ సార్ ఇది ఎవరు సృష్టించిన ప్రపంచం ఇది నువ్వు చెప్పినట్టుగా నడుచుకోవడానికి సరేనా సుఖం లేదు లాస్ట్లో పతన క్షయా సాతిశయా పతన పతనం అయిపోతుంది చూసారు ఇప్పుడు వాళ్ళల్లో ఉండలా మీరు చూడలే క్షయోషం ఉందే కాబట్టి ప్రతి చోట అవి ఉంటాయి ఇంకా పునర్భవ ఇంకా పోతే ఏమిటంటే కొందరు స్వర్గం పోతే దేనిక ఇంకా పోయి ఏం చేస్తుంది అక్కడ పోయినా సుఖమా పోనీ ఇక్కడ యజ్ఞయ్యాది కర్మలు కొందరికి భలే ఇంట్రెస్ట్ అవి ప్రాణం తీసేస్తుంటారు నేను యజ్ఞాలు ఇస్తే అడుగుతారు స్వామీజీ ఏదైనా హోమం పెడదామని దేనికయ్యా నీకు పొగబెట్టడానికి నేనున్నాను కదా మళ్ళీ వేరే పొగెందుకు నీకు అంటే అదొక ఆ హంగామా తమాషాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అరస్తూ ఉంటారు మంత్రాడు మనకి ఎట్లా అర్థం ఏ తమాషాగా పట్టుపట్టలు కట్టుకుని తిరగ చాడ వేయడం మేళగాళ్ళు వాళ్ళ ముందు పోజుగా నడవచ్చు ఏముంటాయి కర్మలన్నీ ఎందుకంటే అస్సలు విషయం అర్థమయ్యేంత వరకు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇదంతా దేనికి పుణ్యానికి జ్ఞానం కాదు పుణ్యం ఓకే పుణ్యం అలా ఏమొస్తుంది స్వర్గం వస్తుంది స్వర్గానికి ఎక్కడ పోతావు ఇప్పుడు స్వరలోకం స్వరలోకం అంటే ఇంద్రలోకం స్వర్గం సరే అడిగిపోయావనుకో అక్కడ ఇది ఉందా లేదా పునర్భవ చూడండి తమాషం ఆడిపోతానే ఇంద్రుడు కనపడతాడు ఫస్ట్ కదా ఇంద్రుడు కనపడతాడు నమస్కారం సార్ మిమ్మల్ని గురించి వినడమే కానీ ఎప్పుడు గురించి వినడమే కానీ ఎప్పుడు సార్ అట్లా ఇట్లా సినిమాలు సార్ అదే సార్ మళ్ళీ ఇప్పుడు చూడలేదు సార్ అంటే అతనికి బోరు వీడు ఏదేదో మాట్లాడుతారు సరే అప్పుడు సరే పోవా రెస్ట్ తీసుకుపో అప్పుడు వీడు అడుగుతాడు వాళ్ళు ఎక్కడుంటారు సార్ వాళ్ళు ఎవరు బావాడు ఇంద్రుడు ఇంద్రుడిని చూసి వీడు మళ్ళీ వెనక్కలాడు ఇంద్రుడు చెప్తాడు పోయి రెస్ట్ తీసుకోపోరా నాకు పని ఉందని లే పోడు పోడు వాళ్ళు వేరు సార్ రంభా వారీ మేనగా తిలొత్తమ్మా వాళ్ళంతా కూడా మీ దగ్గర ఏంటే కదా సార్ ఇక్కడ కదా ఉండేది మేము ఆ విధంగా విన్నాం కదా అని వాళ్ళు అట్ట వాళ్ళు అటుపో మధురలోనో లే కైవల్యంలోనూ ఉండాలన్నాడు అనుకోండి ఇప్పుడు మళ్ళీ అటుపోవాల ఎక్కడో ఉన్నారో చూడడానికి అటుపోవాలి వంశీయ అట్లా అటుపోవద్దు చూసాడు అనుకోండి ఒక మీరేనమ్మా మేము ఏదో మీరు డాన్స్ చేస్తారు నేను సరేలే అయ్యో చేసేటప్పుడు పిలుస్తామండి మళ్ళీ దానికోసం వెయిట్ చేస్తున్నాను వీళ్ళు ఎప్పుడు వాళ్ళు చేస్తారు ఇరవై నాలుగు గంటలు చేస్తా ఉంటా అదేమన్నా ఎక్సర్సైజ్ కూ ఇరవై గంటలు చేయడానికి ఏదో వాళ్ళకు మూడు వచ్చినప్పుడు చేస్తారు ఇప్పుడు అది పెద్ద పాత వాళ్ళని చూసిన తర్వాత వాడు ఊరుకోడు మళ్ళీ మళ్ళీ ఇంద్ర దగ్గరికి వస్తారు బావాహ వచ్చి మళ్ళీ ఏ చూడలేదు వాళ్ళు చూపించలేదంటారు మీర చూపించకూడదా వాడికి చూపించాడంటే చూసి ఎందుకు వచ్చాను ఎట్లాగని ఏంటి మళ్ళీ మీదేదో మంచి కారు ఉంటుందంట కదా సార్ తెల్లది ఏంటిది ఐరావతం చూడండి ఇప్పుడు తమాషం ఏంటంటే వాడు ఇంద్రుడు చూసిన తర్వాత ఎప్పుడైతే ఇంద్రుడు ఉండాడో ఐరావతం ఎన్ని ఉండాలి కనుక మళ్ళీ ఐరావతం అంటాడు ఐరావతం అంటే మళ్ళీ కార్ షెడ్ తీసుకోవాలండి అక్కడి నుంచి మళ్ళీ పట్టుకొచ్చి నుంచి కార్షెడ్ ఇది అయిపోయిన తర్వాత పోయి పడుకోరు అంటే అప్పుడు మళ్ళీ వజ్రం ఇది ఎక్కడ ఉంటుంది ఓరినీ దుంపాదేగా అందువల్ల యద్భూత్వ నా పునర్భవ అర్థమవుతుందే ఆ లోకాలకు పోయినా సుఖంలే కాబట్టి నువ్వు ఇంకోటి పొందాలి అనుకుంటూ ఉన్నంతకాలం నువ్వు సంసారి సార్ నువ్వు సంసారి ఇంకోటి కావాలనుకునేటువంటి వాడు సంసారి భవా అది భవా అంటేనే సంసారం భవాంటేనే బిమింగ్ బిమింగ్ ఈ సంసారావాలి ఇది కావాలి అనుకోవా అపరం జ్ఞేయం జ్ఞేయం నా పరం జేయం అపరం జ్ఞేయం నేను కాబట్టి అన్యత్ ఉత్కృష్టం జ్ఞేయం న విద్యతే దీనికన్నా అన్యమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది మరొక దాన్ని తెలుసుకోవాలి అని అనిపించదు ఎందుకని ఇంతముందు మనం చూసినట్టుగా ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అది తెలిస్తే అన్ని తెలిసిపోతున్నాయి కనుక అంతకన్నా ఉత్కృష్టమైనది నీకు లేదు తెలుసుకోవడానికి అందువల్ల దాన్ని తెలుసుకుంటావు తెలుసుకుని ఏమవుతావు తద్బ్రహ్మ అది తత్ బ్రహ్మభూత బ్రహ్మభూతుడు జీవన్ముక్తులు ఎవరు ్రహ్మభూత అంటే బ్రహ్మ ప్రాప్త ఎట్లా జ్ఞాన జ్ఞానేనా జ్ఞాన బ్రహ్మ ప్రాప్త ఇది జ్ఞానం వల్ల రావాల్సిందే గాని ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేనే లేదు పూర్ణం సచ్చిదానందనంతం నిత్యమేకం తద్్రహ్మేత్యవధారయే ఇంతకుముందు చూడండి నాడే యత్ దృష్ ఎల్లాభ ఇవన్నీ అన్నాడు చూసారా ఆ యత ఏది యద్వస్తు వస్తు అది ఆత్మ కదా యద్వస్తు పూర్ణం అది ఇంపార్టెంట్ యద్వస్తు పూర్ణం పూర్ణం తిక్ ఉర్ద్వం అధ పూర్ణం సచ్చిదానందం అద్వయం పూర్ణం సచ్చిదానందస్వరూపం అద్వయం రెండు కానిది అనంతం పరిచ్ఛిన్నం కానిది నిత్యం ఎప్పుడు ఉండేటువంటిది ఏకం అద్వైతం ఎత్ తద్ బ్రహ్మ ఇది బ్రహ్మ ఇవన్నీ ఏమంటారు నాయన ఈ పదాలన్నీ సామాన్యాధికరణం సామాన్యాధికరణం పదానం సామాన్యాధికరణం కాబట్టి ఇవి పర్యాయ పదాలు కావు సామాన్యాధికరణం ప్రవృత్తి నిమిత్తానం డెఫినేషన్ భిన్న ప్రవృత్తి మనం చెప్పండి ప్రవృత్తులు భిన్నంగా ఉండినా కూడా ఒక వస్తువు సూచిస్తూ ఉన్నాయి భిన్న ప్రవృత్తి నిమిత్తానం సమాన విభక్తికానం పదానం ఏకస్మిన్ వస్తుని తాత్పర్యం అది ఏకస్మిన్ వస్తుని తాత్పర్యం అంటే భిన్న ప్రవృత్తులతో తెలుస్తూ ఉంటాయి ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది కానీ ఈ పదాలన్నీ కూడాను ఒకే వస్తువును సూచిస్తూ పోతాయి కనుక సత్ సచ్చిదానందం అద్వయం అద్వయం అనంతం నిత్యం ఏకం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది ఇవి పర్యాయ పదాలు కాదు సరేనా కాబట్టి పదానం సమానాధికారణ్యం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది కానీ ఇవన్నీ కూడాను ఒకే వస్తువుని సూచిస్తూ ఉన్నాయి భిన్న ప్రవృత్తులతో ఉండినా కాబట్టి భిన్న ప్రవృత్తి నిమిత్తానం సమాన విభక్తికానం పదానం ఏకస్మిన్ వస్తువుని తాత్పర్యం కాబట్టి ఒకే వస్తువుని ఆ బ్రహ్మని ఆత్మని సూచిస్తూ పోతూ ఉన్నాయి అని అర్థం అది పూర్ణం యద్వస్తు పూర్ణం ఈ పూర్ణం అర్థమైతే మిగతాంత అర్థమైపోద్ది పూర్ణమే పూర్ణం అనేది మనకు తెలుసు కానీ మనకు తెలిసిన పూర్ణమేరు ఈ పూర్ణం వేరు మనకి ఈ పూర్ణం తెలియదు ఇది పూర్ణం పూర్ణం అంటే పూరించడం మన అర్థం పూర్ణం అంటే పూరించడం ఇప్పుడు అందుకని చూడండి బూరెల్లో ఉండేదాన్ని ఏమంటారు పూర్ణం అంటారు ఎందువల్ల తెలుసా అది తీసుకొని దాని మీద పిండి అంతా పెట్టి వేస్తారు బూరెలు వేస్తారు ఇది పూర్ణం లోపల ఉంటుంది అంటే లోపల పూరించి ఉంటుంది సోమాసాల ఉండేది పూర్ణం ఫుల్ లోపల లోపల కానీ ఇక్కడ తమాషా ఏంటంటే లోపల ఏదైతే పూర్ణమో అది బహి నా పూర్ణ అదే బాహ్యములు లేదు ఇప్పుడు ఏమయా తిన్నావో బాగా తిన్నానండి ఎట్టు తిన్నాడు పూర్ణంగా తిన్నాడు అంటే ఆ పూర్ణం లోపల ఉంది బయట లేదు అవునా అది ఫుల్ పూర్ణం పోతా ఉంటాం బస్సు ఆపుతాం మనం వాడు ఆపడు కండక్టర్ చెప్తుండే లేదా లేదా లేదా ఏంటి ఫుల్ అంటే బస్సు లోపల ఫుల్ పూర్ణం బయట పూర్ణం కాదు అదే అంతః పూర్ణ బహి పూర్ణ పూర్ణ కుంభై వర్ణమే ఒక కుండని తీసుకెళ్ళి కనుక నీళ్ళలో ముంచితే బయట లోపల పూర్ణం బయట జలమే లోపల జలమే పూర్ణం కాబట్టి ఇది పూర్ణం అంటే ఒక చోట ఉండి ఒక చోట లేకపోవడం కాదు అందువల్ల తిరియ ఊర్ధ్వం అధహ తిర్యక్ అన్ని వైపులా ఆల్ సైడ్స్ పూర్ణం యద్వస్తుర్యక్ పూర్ణం ఊర్ధ్వం పూర్ణం పైన పూర్ణం ను పైన చూచావా పూర్ణం పక్కలు చూచావా పూర్ణం అధహ క్రింద చూచావా భూమి క్రిందకు పాతాళానికి వెళ్ళి చూసినా కూడా నువ్వు పూర్ణం ఏ కాలంలో చూసినాది పూర్ణమే ఏ ప్రదేశంలో చూసినా అది పూర్ణమే ఏ సన్నివేశంలో చూసినా అది పూర్ణమే అది ఆడు అంత పూర్ణ బహిరే అది పూర్ణ శబ్దం తిరియక్ అన్ని వైపులా ఊర్ధ్వం పైన అతహా కింద అంతటా ఉంది గనక అది సత్యం సత్ అది ఉంది గనక జ్ఞానం చిత్ సతు చిత్ గనక అనంతం సత్యం జ్ఞానం అనంతం అదే సచిదానందం ఇటువంటిది ఉండేటప్పుడు దీనికన్నా వేరుగా రెండోది ఉండేందుకు అవకాశం లేదు కనుక అద్వయం కాబట్టి పూర్ణ వస్తువు ఎప్పుడు కూడాను అద్వయం అయి ఉంటుంది అది లేని చోటే లేదు ఇంకా కావాలంటే మీరు ఒకటి తెలుసుకో ఆకాశం ఉంది ఆకాశం అంతటా ఉంది కదా కుండ అంతటా లేకపోతే ఆకాశం అంతటా ఉంది ఈ కుండే వస్తువు చోట లేకపోతే ఆకాశం అంతటా ఉంది ఆకాశానికి కూడాను ఆకాశస్యాపి అధిష్టానత్వాత తత ఆకాశ సంభూత కాబట్టి ఆ పరబ్రహ్మలో నుంచే వచ్చింది ఆకాశం కూడా కాబట్టి ఆకాశానికి ఏదైతే అధిష్టానంగా ఉందో అది పరబ్రహ్మ స్వరూపమే గనక తస్మాత్ అద్వయం తస్మాత్ అద్వయం సత్ చివ చిత్ అనంతమేవ సచిదానందం సచిదానందం అద్వయం అనంతం నిత్యం ఏకం యత్ వస్తు పూర్ణం తత్ బ్రహ్మ ఇది పూర్ణం పూర్ణం అది ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాపహ ప్రభిశంతియద్వత్ అంటే ఈ పూర్ణ స్వరూపంలో ఉండేటువంటి వాడు జీవన్ముక్తుడు ఎలాగు సాగర రూపంలో సాగర రూపంలో అదే కనుక మనం ఒక బావి చూసుకున్నాం అనుకోండి లేదా ఒక గుంట అనుకున్నాము ఒక సరోవరం అనుకున్నాము అది నిండడానికి నీళ్లు కావాలి వేసవకాలం వస్తుంటే అది ఎండిపోతుంది అనే భయం దానికి ఉంటుంది కానీ అపూర్యమాణం ఎన్ని నదులొచ్చ పడుతూ ఉండినా స్పృహే లేదు నిస్పృహ ఆ నిస్పృహ సముద్రం ఆపూర్యమాణం అచ్చలం ప్రతిష్టం అచ్చల ప్రతిష్టం అదో తమాష అంటే నా చరతి యాక్చువల్గా చరతి కదులుతూ ఉంది ఎక్కడ కదులుతూ ఉంది అంటే తనలోనే కదులుతూ ఉంది కానీ ఎవరైనా కదిలితే ఎక్కడ కదులుతారంటే ఇంకొక చోట కదులుతారు ఎందుకంటే అక్కడ పోయి ఏదో పొందాలని అక్కడే పోతారు కానీ ఇది కాదు తనలోనే ఆ కదిలేదేదో తనలోనే కారణం ఏంటో తెలుసా తానే ఆనంద స్వరూపం గనక అచల ప్రతిష్టం సముద్రం అచల ప్రతిష్టం ఆ పూర్యమాణం అట్లా ఉండేటువంటి వాడు జీవన్ముక్తుడు సముద్రంలో ఎన్ని నదులొచ్చి పడుతూ ఉండినా మీరు అనే ఆహ్వానం లేదు వద్దనే ఆహ్వానం ఇది కూడా లేదు నిషేధం కూడా లేదు ఆగతే స్వాగతం కరియాదు ఏది ఉంటే దాన్ని రండి పడ అన్నిటికీ అవకాశం ఇవ్వడమే తనలో మార్పు లేకుండా ఏకమై ఉండడమే జీవన్ముక్తులకు కూడా అంతే ఆ దేహం తిరుగుతూ ఉంది కదూ ప్రారంభవశాత్తు ప్రారంభవశాత్ సూక్ష్మశరీరం కూడా ఉంది సూక్ష్మ శరీరం లేకపోతే స్థూలం తిరగదు కనుక దేహం తిరుగుతూ ఉందంటే సూక్ష్మ శరీరం మనసు కూడా ఉంది కానీ ఏ దృశ్యాలు పోతూ ఉండినా శబ్దాలు వినిపిస్తూ ఉండినా అతని మీద ప్రభావం లేదు ఎన్ని నదులు వెళ్ళి సముద్రం మీద ప్రభావం లేదు రెండు రకాలుగా పడుతూ ఉన్నాయి రెండు రకాలుగా పడుతున్నాయి నదీ జలాలు పొరలుతూ వచ్చి దొర్లుతూ ఉన్నాయి సముద్రంలో పొరలుతూ వచ్చి దొర్లుతూ ఉన్నాయి పైనుంచి కూడాను వర్షం కూడా పడతాయి ఆ వర్షపు నీరు కూడా సముద్రంలోనే పడతాం కాబట్టి నీరు నదులు పొరలి వచ్చి సముద్రంలో దొరలిపోవచ్చు లేదా ఆకాశం నుండి మేఘాలు వర్షించవచ్చు రెండు వల్ల కూడా డిస్టర్బ్ కావడం లేదు ఒకే విధంగా ఉంది కాబట్టి ఈయన శరీరం ఇక్కడ తిరుగుతూ ఉంటే జీవన్ముక్తుల యొక్క శరీరం ఇక్కడ సంచరిస్తూ ఉంటే అసక్త వాయువ చర్యత కనుక ఇక్కడ ఏవేవో కనిపించవచ్చు రూపాలు కనిపిస్తూ ఉంటే కళ్ళున్నాయి కనుక లోపలికి పోకుండా ఎట్లుంటుంది విషయం సూక్ష్మ శరీరం ఉంది కనుక మనసుకు తెలియకుండా ఎట్లుంటుంది అలా వచ్చి అలా మనసులో పడతాయి తనలో చేంజ్ ఉండదు ఇలా వచ్చి అలా మనసులో పడతాయి తనలో చేంజ్ ఉండదు ఎందుకని మనసును కూడా సాక్షిగా చూచేటువంటి వాడు దృగేవ మతు దృశ్యత కాబట్టి అన్ని ప్రపంచం నుంచి వచ్చి జ్ఞానేంద్రియాల ద్వారా లోపల ఎంటర్ అవుతూ ఉండినా మనసులో ప్రవేశిస్తూ ఉండినా దాన్ని అలా చూస్తూ వాటి వల్ల చెదలకుండా ఉండేటువంటి వాడు జీవన్ముక్తుడు దాంతోపాటుగా పైనుంచి వర్షం ఎట్లాగైతే పడుతూ ఉందో సముద్రంలో అట్లాగే ప్రారంభవ శాత్తు ఈ దేహం యాక్సిడెంట్ గురి కావచ్చు ఆ దేహానికి బీపీ రావచ్చు ఆ దేహానికి షుగర్ రావచ్చు ఆ దేహానికి క్యాన్సర్ రావచ్చు ఇది నదుల్లాగా కదిలొచ్చి ఎంటర్ అయ్యేది కాదు అవన్నీ శబ్దాదయ ఇది వర్షంలాగా పైనుంచి వచ్చి పడేది ప్రారంభవశాత్ భగవంతుని ఇస్తే ఈ దేహానికి అవి వచ్చేది రెండిటి వల్ల ఇలా వచ్చి పడేటువంటి నీళ్ల వల్ల కానీ పైనుంచి వచ్చేటువంటి వర్షం వల్ల కానీ సముద్రంలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా పూర్ణంగా ఆ పూర్యమాణం అచలం ప్రతిష్టం ఎట్లాగైతే ఉందో అట్లాగే జీవనముక్తులు కూడాను ఏ డిఫరెన్స్ లేకుండా ఉంటాడు తద్బ్రహ్మ ఇది అవధారం ఎందుకని అనంత అది అనంత శబ్దం అనంతం నిత్యం ఏకం తద్బ్రహ్మ ఇది అవధారయేత్ అవధారయే ఆ తద్వ్యావృత్తి రూపేణ పలకడం అట్లా విషయం అది కరెక్షన్ లేదు అక్కడ ఇట్స్ ఓకే అఖండానందేకం తద్బ్రహీత్యవధారయేత్ అతద్వ్యావృత్తిపేణ వేదాంతై లక్ష్యయం అద్వయం లక్ష్య బ్యూటిఫుల్ అతద్వ్యావృత్తి వ్యావృత్తి అనేది నిషిద్ధం నిషేధించడం బాధితం నెగెక్ట్ చేయడం అతద్వ్యావృత్తి తత్ తత్ బ్రహ్మ త్రహ్మేవారత్ అతత్ బ్రహ్మ కానిది అదన తీ త్రహ్మ తద్ బ్రహ్మారేత్ త్రహ్మ అతత్ బ్రహ్మ ముఖానిది ఏంటి బ్రహ్మంగాకుండా మిథ్య మిథ్య ఏంటి నామరూపాలు అంతే మిథ్య ఏమిటి నామరూపాలు అతత్ ఆ నామరూపాలు ఏవైతే ఉన్నవో మిథ్య వ్యావృత్తి రూపేణ అతత్ వ్యావృత్తి రూపేణ అంటే అతత్ నా తత్ ధర్మ అతత్ తత్ ధర్మ నా అతత్ అది కాబట్టి తత్ ధర్మాలు ఏవైతే కావో అవి అతత్ నా ధర్మ ఇవి ఆరోపించబడ్డాయి నామరూపాలు ఆరోపిత ఆరోపించబడినటువంటి నామరూపాల్ని నిషిధ్యతే ఆరోపితా నిషిధ్యతే అది అత ద్యావృత్తి రూపేణ ఎట్లా నిషిద్ధి దాన్ని నిషేధిస్తాము వేదాంతై అద్వయం లక్ష్యతే వేదాంతై లక్ష్యతే అద్వయం వేదాంతైదాంత వాక్యై తత్వసీ వాక్యై వేదాంత వాక్యై ఏమండి అఖండానందం ఏకం యద్వస్తు అఖండానందం ఏకం అఖండానందం ఏకం యద్వస్తు హద్వయం లక్ష్యతే వేదాంత వాక్యై లక్ష్యతే లక్ష్యతే అన్నప్పుడు ఏంటది ఏం వాక్యం అది లక్షణ వాక్యం లక్షణ వాక్యం కదా ఇది ఇంతకుముందు చూసాం కదా మనం తత్సమస్ వాక్యార్థం లక్షణ వాక్యమే కాదు కాబట్టి ఏదైతే కాదో ఏదైతే ఆత్మ కాదో దాని నిషేధించిన తర్వాత ఆ తత్ తత్ కాదు అతత్ నా అతత్ వ్యావృత్తి రూపేణ కాబట్టి లక్షణం చూడాలి కాబట్టి ఏమి లక్షణం అది లక్షణ వాక్యం భాగత్యాగ లక్షణం జహదజహ లక్షణం చూచారు జహ లక్షణం అజహ లక్షణం భాగత్యాగ లక్షణం కాబట్టి ఏదైతే కాదో దాని మనం తొలగించిన తర్వాత వేదాంతై వేదాంత వాక్యై తత్వమస్యాది వాక్యై అఖండానందం ఏకం యద్వస్తు అద్వయం లక్ష్యతే అద్వయం లక్ష్యతే కాబట్టి ఆ విధంగా ఆత్మ కాని దానిని ఏదో నామరూపాలు వాటిని నిషేధించిన తర్వాత ఎలాగూ భాగత్యాగ లక్షణయా భాగత్యాగ లక్షణయా లక్ష్యతే తత్వమసి అప్పుడు మనకు ఏదైతే ఉంటుందో అది తత్ బ్రహ్మ ఇది అవధారయేత్ ఇది కార్యకారణ సంబంధంలో కూడా చూస్తారు దీన్ని ఇది చూడండి తమాషా అంటే అవసరం లేదు కానీ ఊరికే మీకు చెప్తాను కార్యేణ కారణం పశ్చేత్ అవునా కార్యం ఒకటి ఉంటే కారణం ఉండాలి ఘటం ఉంది కార్యరూపంలో దానికి కారణం ఉంది అంటున్నాం మట్టి మృత్తిక క్లియరా కాబట్టి కార్యేణ కార్యేహి కారణం కార్యేహి ఎప్పుడైతే కార్యం అనేది ఉంటుందో కారణం పశ్చేత్ కార్యాన్ని బట్టి కారణం అని ఊహిస్తాం కుండను బట్టి ఈ కుండ ఎక్కడి నుంచి అంటే మట్టి నుంచి మృతికి వచ్చింది కనుక కార్యేహి కారణం పశ్చేత్ పశ్చాత్ పశ్చేత్ అది ఇది పశ్చాత్ ఆ తరువాత దెన్ ఇది జరిగిన తర్వాత కార్యం విసర్జయేత్ పశ్చాత్ ఆ తర్వాత కార్యం విసర్జయేత్ ఇప్పుడు ఏం చేస్తాము అయ్యా కార్యం ఉంది కొండ చూడండి కార్యం కారణం ఏంటి మట్టి మరి కొండ ఏంటి మట్టి ఇంకా కొండ ఎక్కడ ఉంది నామరూపాలు కొండ ఏమిటి మృతికే తె సత్యం కాబట్టి కార్యం లేదు కార్యం విసర్జయేత్ బ్యూటిఫుల్ లాజిక్ ఇది శాస్త్రంలో కార్యాన్ని పట్టుకొని కారణం ఉందని చెప్తున్నాం కార్యంలో ఉండేది ఏంటి కారణమే కాబట్టి ఇక్కడ రెండు ఎక్కడ ఉండే ఇప్పుడు కుండ ఉందన్నాం కొండ కారణం ఏంటంటే మట్టే అన్నాం కొండలో ఉండేది ఏంటి మట్టే ఇంకా కొండే ఉంది కార్యం విసర్జయత్తు లాజిక్ కార్యం విసర్జయత్తు ఇంకా కొండ లేదు ఉండేది మట్టే కుండ అనేది మిథ్యా నామరూపాలు ఆ కుండేటువంటిది మట్టే ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా ఇది విసర్జయత్తు కదా కారణత్వం తత గచ్చేతు కార్యం ఉంటేనే కదా కారణం లాజిక్ శాస్త్రంలో ఆచార్య వర్ధలే ఇది కూడా శాస్త్రంలో లాజిక్ ఇది కార్యే కారణం పశ్చేతు కార్యం ఎప్పుడైతే ఉందో కన్ఫ్యూజింగ్ ఉందే అండి బాగుంటుంది కదా లాజిక్లా కార్యే కారణం పశేత్ ఎప్పుడైతే కార్యం ఉందో దీనికి కారణం ఉందని చూచాము ఆ ఈ కార్యంలో ఉండేది కారణమే అని తెలుసుకున్నాం ఇంకా కార్యం ఎక్కడుంది ఉండేది కారణమే కార్యం విసరిజేయత్ కార్యం ఎప్పుడైతే పోయిందో తత కారణత్వం గచ్చేది కార్యం ఉంటేనే కదా కారణం కార్యాన్ని తీసేసాం కదా ఇంకా కారణం కూడా లేదు ఇప్పుడు ఏం మిగిలిందండి అవశిష్టం భవన్ ముని అవశిష్టం ముని భవే అవశిష్టం జీవన్ముక్త భవే ఇది కార్యకారణాల్లో కాబట్టి కార్యకారణాల్లో కూడా కార్యాన్ని చూడడం కార్యం ఉంది కనుక కారణం ఉంది కారణం ఏదో కాదు కార్యంలో ఉంది కార్యంలో కారణమే ఉంది కనుక కార్యం లేదు కార్యం లేనప్పుడు కారణం లేదు కార్యకారణాలు మిథ్య ఇంకెవరున్నారు నేనున్నాను ఎవరు నువ్వు జీవన్ముక్త ఈ విధమైన లాజిక్ మీకు ఒకసారి చెప్ప మాండు మాండుక్య కార్యక్రవస్తానని చూసారా అప్పుడు అంతా ఇట్లాగే ఉంటుంది అర్థమవుతుంది ఇప్పుడు మాండు మాండిక్య ఉపనిషత్ స్వామీజీ మాండుక్య కారికలు చెప్పండి మాండుక్య కారికలు అంతా ఇట్లాగే ఉంటుంది అందువల్ల అప్పుడు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ చెప్పేది ఉండదు ఒక గంట చెప్పేసి పోతూ ఉండదు ఎందుకంటే అప్పటికే తల వేడైపోతూ ఉంటుంది అర్థమవుతుంది ఇది కనుక తద్బ్రహ్మేతి అవధారయేత్ అఖండానందరూపస్య శ్రితరఖి అఖంానందూరు బ్రహ్మణే కంటిన్యూ అవుతుంది కనుక అఖంానందూప్రణ తస్యానంద లవాశ్రిత ఆనంద లవ ఆశ్రిత తనంద లేశ లవేష లవం అంటే లవ్డ్ కాదు లవ అనేది అది కూడా అర్థమే లవకుశ లవ అంటే లవ్డ్ అని అర్థం మళ్ళీ లవ్డ్ బై హూమ్ అనేవారు కాదు లవ అంటే లేశము చాలా తక్కువ లవ బ్రహ్మాద్యా అఖిలా తారతమ్యన ఆనందిన భవంతి అది ఈ బ్రహ్మానందం ఏదైతే ఉందో ఇప్పుడు బ్రహ్మస్వరూపం చూచాం కదా అఖండానందరూపస్య బ్రహ్మణ అఖండానంద చిన్నది కాదు మనకి ఏం అర్థం కాదు మందంతా నైమిత్తిక సుఖాలే నిర్నిమిత్తానంద అఖండానందం ఏదైతే ఉందో దాంట్లో లవ కొద్దిగా ఆశ్రిత దాన్ని ఆశ్రయించుకుంటారు చూడండి అప్పుడు అంటే ఎక్కడైనా మనకు ఆనందం కలిగితే ఆనందం కూడా ఆత్మానందమే ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆత్మనస్తుకాయ సర్వం ప్రియం భావతి కాబట్టి అఖండానందం అని ఏదైతే మనం అంటున్నామో అది బ్రహ్మానందం అది కొద్దిగా రుచి చూడడంలో ఇక్కడ అందరూ ఆనందాన్ని పొందుతున్నారు ఎవరు ప్లస్లైన అఖిలాహా సర్వజీవాహ అన్ని ప్రాణులు ఎక్కడ ఈవన్ ఒక మస్కెటో అయినా సరే మేల్ మస్కెటో ఫీమేల్ మస్కటో ఇట్లా అన్నాయి అనుకోండి అది కూడా బ్రహ్మానందమే ఎందుకని ఆనందం అక్కడే ఉంది ఎక్కడ లేదు కాకపోతే తారతమ్యన మస్కిటోకి మషకా ఆనందం ఇది అవుతుంది హస్తికి దానికి సంబంధించిన ఆనందం అఖిలాహ జీవులందరికీ వాళ్ల వాళ్ల తారతమ్యాలను బట్టి ఆనందం బ్రహ్మాద్యాహ ఇది ఎవరు చతుర్ముఖ బ్రహ్మ ఆయన ఆనందం ఉంది ఇదంతా మీకు ఎక్కడ చెప్పాను మళ్ళీ చెప్పనవసరం లేదు కదా భృగువల్లి బ్రహ్మానందవల్లి కాబట్టి ఆ ఆనందాలు ఎట్లాగైతే దూచాము ఇంద్రుడి యొక్క ఆనందం బ్రహ్మ యొక్క ఆనందం ఎట్లా అందరు కొద్ది కొద్దిగా ఏమి లక్షలు ఉండేవాడు ఇరవై లక్షలు ఉండేవాడు యాభై లక్షలు ఈయనకన్నా ఆయన ఆయనకన్నా ఆయన అంటూ కొద్ది కొద్దిగా కానీ ఇదంతా కలిసి అదే ఇదంతా కలిసి ఆ బ్రహ్మానందమే అఖండానందరూప్రహ్మణ తనందవ ఆశ్రిత అఖిలాహ జీవ జీవులందరూ ఎవరు ఆనందం పొందిన అక్కడి నుంచి వచ్చేదే సోర్స్ అదే సోర్స్ ఆఫ్ ఆనంద బ్రహ్మన్ ఓన్లీ ప్లేస్ బ్రహ్మాద్యా ఆనందిన భవంతి తారతమ్యన ఈ తారతమ్యనే ఉపాధి వశాత్ అంతే ఇంకేం లేదు తారతమ్యం బ్రహ్మకేమో బ్రహ్మ ఉపాధి ఇంద్రుడికి ఏమో ఇంద్రుడి మీకేమో మీ ఉపాధి నాకేమో నా ఉపాధి ఇట్లా ఎవరెవరు ఉపాధుల్ని బట్టి ఆ హస్తికి హస్తి ఉపాధి దోమకి దోమ ఉపాధి ఆ ఉపాధిలో ఎంతెంత ఆనందం కావాలనో అంతంత ఆనందం ఉంటాయి ఒక్కోసారి ఆనందం ఎక్కువైతే పోతారు చూడలే ఇప్పుడు మనం ఎవడికోడికి పాపం పేదవాడికోడికి ఇంతకుముందు బారాపతి రాఫీలు ఉండేటప్పుడు వాడికి ఒక టికెట్ వచ్చింది అది ఒక రూపాయి పెట్టి కట్టే కట్టేవాడు ఆ రోజుల్లో నేను చెప్పేది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నేను చదువుకునేటప్పుడు బరాబర్తి ర్యాఫెల్ అనే ఒకటి ఉండేది లక్కీ డ్రా వాడు ఎవడో బిచ్చగాడు మా ప్రాంతంలో ఒక రూపాయి తీసుకెళ్ళేశాడు వాడికి వచ్చిందంటే వాడి చదువురాదేం రాదు అది ఎత్తుకొని వచ్చి ఎవరి దగ్గర వచ్చి చెప్పాడు ఇదిగోనండి నాకేమన్నా వచ్చిందేమో చూడండి ఈరోజు వచ్చింది అంటున్నారు పేపర్లో అది చూసి ఒరే నీకే వచ్చిందిరా అని ఉపాధి వశాత్ ఎందుకు తెలుసా అంత తట్టుకునే పరిస్థితి లేదు అంత తట్టుకునే పరిస్థితి లేదు రోజువాడికి ఒక పావుల వేస్తున్నారనుకోండి ఒక రూపాయి వేసి తట్టుకోగలడు పది రూపాయలు వేసేది ఒకటేసారి నాయన నీకు లక్షలు వచ్చిందనే తప్పనిపోయాడు మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది ఎవరు రాని అట్లా ఉంటుంది అందువల్ల ఉపాధి వశాత్తు ఎవరెవరికి ఎంతెంత ఆనందం కలగాలనో అంత ఆనందమే కలుగుతూ ఉంటుంది ఓకే అఖిలాద్యారతమ్యన ఆనందినఖిలం వస్తుహారస్తన్వితం బ్రహ్మ క్షీరే సర్పిర్వాఖిలే తద్క్తం అఖిలం వస్తు అఖిలం వస్తు ఏది అఖండానందరూప్రమ కాబట్టి ఆ బ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో అఖిలం వస్తు తద్క్తం తత్ పరివ్యాప్తం అఖిలం వస్తు సమస్తం ఈ ప్రపంచం అంతా కూడాను తద్క్తం తత్ తత్ బ్రహ్మ యుక్తం పరివ్యాప్తం కాబట్టి ఇక్కడ ఏవేవైతే ఉన్నావో అన్నిట్లో వ్యాపించి ఉండేది ఆ బ్రహ్మస్వరూపమే యుక్తం తుక్తం అంటే బ్రహ్మణ యుక్తం అది ఇంకే లేదు త్రహ్మ యుక్తం అంటే సంయుక్తం అంటే ఇంకే లేదు బ్రహ్మణ యుక్తం తదన్విత వ్యవహారస్తన్విత వ్యవహార దాని వల్ల తదన్విత వ్యవహార సర్వ కార్యక్రమాలు కార్యకలాపాలన్నీ కూడాను దాని జరుగుతున్నాయి ప్రతి చోట బ్రహ్మమే వ్యాపించి ఉంది ఫస్ట్ పాయింట్ ఏది ఎక్కడ ఏం జరిగినా బ్రహ్మం వల్లనే జరుగుతూ ఉంది అంతేకేం లేదు కాబట్టి తద్క్తం అఖిలం వస్తు అఖిలం వస్తు తద్క్తం ్రహ్మణ యుక్తం వ్యవహార తదన్విత తదన్విత వ్యవహార దానివల్లనే వ్యవహారాలన్నీ కూడాను జరుగుతున్నాయి ఎందువల్ల అంతటా ఉందండి ఏ దేశంలో చూసినా పరిచ్ఛన్నం కాదు అనంతం గనక దేశ పరిచ్ఛేదం లేదు గనక అన్ని ప్రదేశాల్లో అది ఉంది కాల పరిచ్ఛేదం ఉందా టైం వైజ్ లిమిటేషన్ లేదు ఎందుకని అది ఉంటేనే కాలం తెలుస్తా ఉంది కాలానికి ఆధారమైనటువంటిది కనుక అన్ని కాలాల్లో అది ఉంది అన్ని వస్తువుల్లో అది ఉంది అన్ని కాలాల్లో అది ఉంది కాబట్టి ఈ కాలాల్లో వస్తువుల్లోనే సన్నివేశాలు జరుగుతాయి సిచ్యువేషన్స్ నిమిత్తం అక్కడ కూడా అది ఉంది అది అడా కాబట్టి తద్యుక్త అఖిలం వస్తువు వ్యవహారస్తదన్విత తస్మాత్ దేర్ ఇది తస్మాత్ దేర్ ఈ కారణం చేత ఇది హేతు సర్వగతం బ్రహ్మ ఓహో ఇంకేం కావాలి అయ్యా బ్రహ్మం అంతటా ఎట్లా నిండి నిబడీకృతం అయ్యి ఉండాడండి ఇట్లాంటి ఎందువల్ల దానికన్నా వేరుగా రెండవ కాలం కాలం లేదు దేశమూ లేదు దేశ కాలాదులు చైతన్యం మీద ఎప్పుడైతే ఆధారపడి ఉన్నాయో దేశ కాలాదులు ఉన్నాయి ఎక్కడ తెలుస్తున్నాయి నీకు భావనగా తెలుస్తున్నాయి కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ ఉంది మనసులో ఉంది మనసులో దేశ ఉన్నాయి మనసుకు ఆధారం అయితే చైతన్యం కాబట్టి అన్ని చైతన్యాన్ని ఆధారం చేసుకొని ఉన్నాయి దేశం ఉంది చైతన్యం ఉంది కాలం ఉంది చైతన్యం ఉంది రేపు ప్రళయంలో దేశ ఉండవు సైన్స్ ప్రకారం కూడా టైమ్ ఈస్ కొలాప్సిబుల్ స్పేస్ ఈజ్ కొలాప్సిబుల్ దేశ కాలదులు నశించిపోతాయి దేశ కాలాదులకు ఆధారమైనటువంటి చైతన్యం నశించదు అలా నశించినటువంటి చైతన్యం ఏదైతే ఉందో దేశ ఉన్నప్పుడు అది ఉంది దేశ కాలాదులు అది ఉంది కాబట్టి అది ఎప్పుడూ ఉంది కనుక దేశ కాలాదులు సమయంలో అందులో పర్వ్యాప్తం అయ్యి ఉండేది ఇదే ఇంకేమీ కాదు కాబట్టి అంతా బ్రహ్మం ఎట్లా నిండి నిబిడీకృతం అయ్యిందంటే తస్మాత్ ఈ కారణం చేత ఈ విధంగా దేర్ ఫార్ ఇట్లా సర్వగథం బ్రహ్మ కథం అగైన్ కథం ఎట్లా స్వామీజీ అఖిలే క్షీరే సర్పిహివ అది క్షీరే సర్పి రివాకి అఖిలే క్షీరే క్షీరే అంటే పాలల్లో అఖిలే అనేది శబ్దం ఎందుకంటే క్షీరే అంటే స్వామిజీ మా ఇంట్లో ఉండే పాలలోనే మీ ఇంట్లో ఉండే పాలల్లో అఖిలే క్షీరే క్షీరం అంటూ ఉంటే ఎక్కడున్నా సరే సమస్తం పాలలన్నీ పాలెక్కడైతే ఉన్నాయో పాలలో అంతటా అఖిలే క్షీరే సర్పిహి ఇవ వెన్నలాగా సర్పిహి వెన్న చదు పాలలో ఎక్కడుంది వెన్న అసలు ఉందా లేదా పాలలో వెన్న ఉంది అనుకుంటున్నాం నిజమేనా కనపడుతుందా పాలలో లేదా ఎక్కడుంది పై పాలల్లోనే మధ్యలో కూడానా లోపల కూడానా ఉత్తరం కూడానా దక్షిణం కూడానా తూర్పు కూడానా అన్ని పాలల్లో బొట్టులు అంతటా ఉంది కనిపించకుండా ఉంది బ్రహ్మం అంతటా ఉండాడు క్షీరే సర్పరివాకి క్షీరే సర్పరివాఖ్యలే దృష్టాంతం కదా నహి దృష్టాంతే సర్వసామ్యం ఏకదేశీయమేవ దృష్టాంతం ఎప్పుడు కూడాను ఏకదేశీయం ఎందుకో తెలుసా ఈ దృష్టాంతం అర్థం చేసుకోవడం కోసం పాలల్లో అంతటా వెన్నుందని అర్థం చేసుకోవడం కోసమే కానీ ఈ దృష్టాంతంతో బ్రహ్మం అంతటా ఉన్నాడు అనేది అర్థం చేసుకోవడం అంతే ఈ దృష్టాంతం సరిపోదు దీని మీద పూర్వపక్షం వస్తుంది మళ్ళీ ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా పాలల్లో ఉండే వెన్న తీసేయచ్చు తీసేయలేమా అయినా కొంత ఉంటే మళ్ళీ తీసేయలేమా ఇంకా కొంత తీసేయలేమా మొత్తం తీసేయలేమా ఈ రోజుల్లో కావాల్సిన మిషన్స్ ఉంటాయి అస్సలేకుండా సరేనా లోపల వెన్నే లేకుండా నేడలాగా పాలన పాలల్లో నుంచి అన్నీ తీసేయచ్చు ఇంకేముండదు అట్లా సర్వంలో నుంచి నువ్వు బ్రహ్మను తీసేయగలవా అదే అందువల్ల ఏకదేశీయం దృష్టాంతం ఎప్పుడు కూడాను దృష్టి నహి దృష్టాంతే సర్వసామ్యం దృష్టాంతాన్ని పట్టుకొని అంతా ఆలోచించకూడదు మనకు అర్థం కావాల్సినంతవరకే ఎప్పుడు ఏకదేశీయమేవా ఏకదేశీయం ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి కానీ అంతటికీ సరిపోదు కాబట్టి ఈ పూర్ణం అనుకోబాకండి కానీ పూర్ణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ దృష్టాంతం మనకు ఉపకరిస్తుంది కదా అంతే పాలల్లో ఎట్లాగైతే వెన్న ఉందో అట్లా ఇంకా కొందరు అంటారు మరి పాలల్లో ఉంటే వెన్ననీ స్వామిజీ అంతటా ఉంది మనం తెలియడం లేదు చూడాలంటే ఏం చేయాలంటే చూడాలంటే దాని పద్ధతి కదా వెన్న చూడాలంటే ఏం చేయాలి ఇప్పుడు కాగబెట్టాడు ఏందమ్మా ఇట్లాంటివి అన్నీ తెలిసిపోతుండే కాగబెట్టి తర్వాత దాంట్లో నుంచి వెన్న తీసుకుని చిలికి సరే పెరుగు అతని చిలికి వెన్న తీస్తాం ఆ వెన్నకు రూపం కనపడతా ఉంది కదా అది ఆలయంలో విగ్రహం స్వామి అది అదేనమాట అర్థమవుతుందే అంతటా ఉండేటువంటి బ్రహ్మను చూడలేనప్పుడు ఇలా చేసి అర్థం మనకు సాధనకి ఉపాసనకి ఇట్స్ ఓకే నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అనను మహ్రస్వం అదీర్ఘమజమవ్యయం అరుపగణవర్ణాఖ్యం తద్బ్రహ్మేతారస్మాత్ సర్వగతం బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మ సర్వతీ స్వామిజీ తస్మాత్ సర్వగతం బ్రహ్మ అంటున్నారు కదా ఈ కారణం చేత ఎందువల్ల అఖిలం వస్తు తదక్తం బ్రహ్మణాయుక్తం తదన్విత వ్యవహార దానివల్లనే అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయి అని మీరు చెప్పినప్పుడు తస్మాత్ ధర్ ఫార్ సర్వగతం బ్రహ్మ అనంతం గనక పరిచన్నత్వం లేదు గనక మీరు చెప్పిన బాగానే ఉంది కానీ ఆత్మ సర్వగతత్వే సతి ఆత్మ అంతటా ఉండేటప్పుడు ఎందుకని చూడలేకపోతున్నాం సరేనా అంటే ఇంతకుముందు వచ్చింది కదా స్వామీజీ అంటాం ఏది క్షీరే సరిపిరి వాకిలా అది అది కాదు ఇది ఎందుకనంటే అలా ఉందని తెలుసుకోవడం కోసం ఆ ఎగ్జాంపుల్ దృష్టాంతం ఇక్కడ అది కాదు అంతటా ఉండేటప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాను అనేది క్వశ్చన్ ఇక్కడ అంతటా ఉందంటున్నావు కదా మరి నేను ఎక్కడ చూస్తే అక్కడ నాకు అనిపించాలి కదా అనేది కాబట్టి సర్వగతత్వేసది ఆత్మ సర్వగతం అయినప్పుడు సర్వగతం బ్రహ్మ అంటున్నారు కనుక సర్వగతం అయినప్పుడు అంతటా ఆత్మే ఉండేటప్పుడు నేను ఎందుకు చూడలేకపోతున్నాను ఆన్సర్ చెప్పంటావా చెప్పండి స్వామి చూడాలనుకుంటున్నావు కనుక ఇది ఆన్సర్ ఎందుకు చూడాల చూడలేకపోతున్నాను చూడాలి అనుకుంటున్నావు కనుక సార్ అంతటా ఉండేదాన్ని ఎందుకు చూడలేను చూసేది కళ్ళు కళ్ళు గనక అంతటా ఉంటే అంతటా ఉండేదాన్ని చూస్తావు పో పరిచ్ఛిన్నతం ఇక్కడ ఉంది దృష్టిలో ఉంది కాబట్టి ఏదైతే అఖండమైనటువంటి చైతన్యమని నువ్వు అర్థం చేసుకున్నావో దాన్ని ఎట్లా చూడాలి తెలుసా చూస్తే నువ్వు వేరుగా చూస్తే అది బ్రహ్మ కాదయ్యా వచ్చిన బాధ అది నువ్వెవరు ఇంతకీ కోనతుం అహం బ్రహ్మాస్మి ఇప్పుడు నువ్వు చూసేది ఎవరిని బ్రహ్మ ఎవరు చూసేది నేను నువ్వెవరు జడం జడం చేతనేట్ల దొస్తుంది ఆహా నేను బ్రహ్మం ఇప్పుడు బ్రహ్మం ఎవరవుతారు అప్పుడు జడం కాబట్టి ద్రష్ట దృశ్యము రెండు బ్రహ్మ ద్రష్టాదృశ్యము రెండు బ్రహ్మ అందువల్ల చూడడం కుదరదు బ్రహ్మని తెలుసుకోవడమే ఏం కాలుసుకోవడం నీకన్నా అన్యంగా తెలుసుకోవడం కాదు అయం ఆత్మా బ్రహ్మ అని తెలుసుకోవడం అది ఇంకేం లేదు ద్రష్టా బ్రహ్మమే దృశ్యం బ్రహ్మమే చూ చూడాలంటే ఏమని చూస్తావు చెప్పు ఇందులో ఎంత వైరుధ్యం కనపడతావు చూడు అననుం పో అది అణువు కాదు చిన్నది కాదు అణువు అంటే చిన్నది కదా అనణుం అదా అది సూక్ష్మం కాదు అణువు సూక్ష్మం అది సూక్ష్మమైంది కాదు అంటే స్థూలమా ఆ స్థూలం ఎట్లా అణోరణీయాన్ మహతో మహీయాన్ అది కటవనక్షత్రం చెప్పరా మీకు అణువులో అణువుగా ఉంది మహత్వలో మహత్వగా ఉంది సూక్ష్మంలో సూక్ష్మంగా ఉంది స్థూలంలో స్థూలంగా ఉంది ఎందువల్ల స్వామీజీ తద్క్తం అఖిలం వస్తుంది అఖిలం వస్తుంది తద్యుక్తం బ్రహ్మణాయుక్తం అంతటా అదే ఉంది కనుక సూక్ష్మంలో సూక్ష్మంగా ఉంది స్థూలంలో స్థూలంగా ఉంది ఇప్పుడు చెప్పు సూక్ష్మం స్థూలం కాదు స్థూలం సూక్ష్మం కాదు సూక్ష్మంలో ఉంది స్థూలంలో ఉంది ఇప్పుడు ఎక్కడ చూడతా చూస్తావు నువ్వు స్థూలంలో స్థూలంగా చూస్తావా సూక్ష్మంలో సూక్ష్మంగా చూస్తావా ఇది అది కాదు అది ఇది కాదు ఈ రెండు ఉన్నాయి అది ఉంది గనక ఈ రెండు ఉండవు అది ఉంటుంది దీన్ని ఎట్లా నువ్వు చూసేది కాబట్టి అనను అస్థూలం ఆ హ్రస్వం పొట్టిది వామనుడు అనుకుంటావేమో అదీర్ఘం మళ్ళీ గనక వామనుడు కాలు పైకెత్తాడా ప్రపంచం అంతా ఉన్నవాడే పొట్టిది చాలా పొడవైంది అదీర్ఘం పొడవైంది కాదు పొట్టిది కాదు పొట్టిది కాదంటే పొడవదని అర్థం పొడవది కాదంటే పొట్టి అని అర్థం తమస్ చూడండి సూక్ష్మైంది కాదు అని అన్నప్పుడు అను అన్నప్పుడు ఓహో స్థూలమేమనుకుంటాం ఆ స్థూలం స్థూలం కాదు అన్నప్పుడు సూక్ష్మం అనుకుంటాం సూక్ష్మము కాదు స్థూలం కాదు పొట్టిది కాదు పొడవైంది కాదు అజం పుట్టుకలేనిది ఇవన్నీ మీకు చెప్పే ఉన్నాను కదా ఇంకా అవసరం లేదా అవ్యయం నశించనిది అరూప గుణవర్ణాఖ్యం రూపం లేనిది రూపం ఉంటే నశించిపోద్ది గుణం లేనిది రూపం స్థూలానికి సంబంధించింది దేహానికి సంబంధించింది గుణం మనసుకు సంబంధించింది ఇది సూక్ష్ ఇది స్థూల శరీరం అది సూక్ష్మ శరీరం రెంటికి ఆధారమైంది చైతన్యం ఈ రెండూ కాదు అవి ఉండడానికి ఆధారమైనటువంటిది అరూప గుణ వర్ణాఖ్యం రూప గుణవర్ణాఖ్యం నా ఇవిడ ఎంత చూస్తావు రూపం లేదు చూసేది ఎంత కళ్ళతో రూపం లేదు కొన్ని అర్థం చేసుకుంటాం మనస్సుతో గుణం లేదు వర్ణం లేదు జాతి కాదు సజాతీయ విజాతీయ స్వగత భేదరహిత అఖండానందరూపశ బ్రహ్మణ ఎట్లా తెలుసుకుంటావు నువ్వు తత్ బ్రహ్మ ఇది ఏదైతే స్థూలం కాదో ఏదైతే సూక్ష్మం కాదో ఏదైతే దీర్ఘం కాదో ఏదైతే హ్రస్వం కాదో దేనికైతే రూపం ఉందో దేనికైతే రూపం లేదో ఏదైతే అదే పదమూడు అధ్యాయంలో వచ్చారు చూస్తారు వరుసగా సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం ఇంద్రియాల్లో కలిసి ఉంది ఇంద్రియాల కన్నా భిన్నంగా ఉంది కాబట్టి అంతటా వ్యాపించుండేటువంటి పరతత్వాన్ని ఈ విధంగా అంటే నీకన్నా అన్యంగా తెలుసుకోలేవు దట్ ఈస్ ద పాయింట్ నేను ఎందుకు చూడలేకపోతున్నాను నీకన్నా అన్యంగా చూడాలనుకుంటున్నావు కాదు యు ఆర్ దట్ తత్వమసి నువ్వే అది కాబట్టి నీవే అది అన్నప్పుడు చూడాలనేటువంటి ప్రశ్న ఎత్తదు కాబట్టి తత్ బ్రహ్మ ఇది అవధారయేత్ ఇదే బ్రహ్మము అని తెలుసుకో ధ్యానించు చింతించు భావించు